ప్రార్థన చేస్తాను పరిశుద్ధులకు దేవా మీకే స్థుతులు స్తోతాల సర్వోనతుడ సమస్త సృష్టికి మూల కారకుడా ఆది సముద్రేసా మీకే వదనాల మీ యొక్క కరుణ వాస్తల్యతను చూపిస్తూ ప్రవ్వా మా యొక్క పాపంలను శాపంలను రోగంలో వ్యసనంలను ఆ కలువరిసలలో మీరు భరించి మాకు బదులుగా మీరు మరణించి మనం రక్షించుకున్నారు దాని బట్టి మీకెంతో వదనాలనైనా మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసి ప్రవ్వా మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా ప్రవ్వా మీ బిడలుగా మమ్మల్ని స్వీకరించినందుకు మీకెంతో వదనాలనైనా మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించిందేగాక నైనా పర్లోకపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి కృపావారులు మాకు అనుగ్రహించి మీ సేవా జీవితంలో మమ్మల్ని మీ యొక్క దాసులుగా నడిపిస్తున్నది మీకెంతో వదనాలైనా ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రవ్వా మీరు సకల గోత్రంలోంచి ఎన్నుకున్నారనైనా దాని బట్టి మీకెంతో వదనాలు ప్రవ్వా కాబట్టినైనా మేమేమిచ్చి కూడా యొక్క రుణం చెల్లించుకోలేము కాబట్టి మిమ్మల్ని మా జీవిత కాలము స్తుంచి స్మరించి మిమ్మల్ని కొనియాడే బిడ్డలుగా తయారు చేయండి మరి విశేషంగా ప్రవ్వ మీ యొక్క నీతి సత్యాన్ని మీ యొక్క సమాజంలో మేము ధైర్యంగా ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వ ఈ యొక్క సాయంత్రం సమయమైన హగ్గై ప్రవచనాలను మేము ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి వాక్యాన్ని సత్య వాక్యాలని సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మరి విశేషంగా అనుభవపూర్వకంగా వీటన్నింటినీ మేము అనేక ప్రాంతాల్లో ప్రకటించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగురించి నడిపించమని మీ కృపలో మరోసారి మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించ మే పన్నెండవ తారీఖు రెండు వేల పదిహేనవ సంవత్సరం బాబలోనియన్ గ్రిగోరన్ క్యాలెండర్ ప్రకారంగా హగ్గై తన ప్రవచనాన్ని బబులోను రాజుల కాలంలో ప్రవచించినట్లు మనము గత రెండు మూడు వారాల నుంచి ధ్యానిస్తున్నాం హగ్గై అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్ ప్రకారం మనం పోనీవారం చేసినాం ఒక పండగ అని అర్థం ఇంకొక విధంగా పండగ బాధితులు అని కూడా అర్థం అంటే పండగ క్రైస్తవులు ఏరీతిగా చివరికి బాధితులు అవుతారు అన్న విషయాన్ని హగ్గై జ్ఞాపకం చేస్తున్నాడు దానికి తగినట్టుగానే ఈ యొక్క హగ్గై గ్రంథం అంతా వారు ఇసాయి ప్రజలు పండగ బాధితులు లాగానే కనిపిస్తుంటారు అంటే ఒక రకంగా పండగ అంటే ఈ లోకంలో ఆచారాలు ఈ లోకాతీతంగా జీవించడము పండగకి సాదృశ్యం కానీ మన ప్రభువే పండగ అన్నప్పుడు మనము పండగని ప్రభుని వేరుపరచం పండగ ఆచరిస్తున్నాం అంటే ప్రభునే ఆచరిస్తున్నాం ఎందుకంటే మనం ఆచరించాల్సింది ప్రభునే అని కొలజల రాష్ట్ర పథకాలు చూస్తున్నాం ఎందుకంటే సబ్బాత్కు ప్రతినిధి అని సబ్బాత్ అది నీడ వంటిది మన ప్రభువుకి కాబట్టి నిజ వచ్చినప్పుడు ఎవడు నీడని వెంబడించాడు కాబట్టి పండగలని మనం ఆచరించాం కానీ యుగ సమాప్తిలో అనేకులు తిరిగి పాత నిబంధన కాలపు పండుగలకు నడిపిస్తున్నారు అది రోజు మనం కళ్ళర చూస్తున్నాం దేవుడు మనకు చూపించండి యుగ సమాప్తిలో అందరూ ఆ రీతి ఉంటారు వింటా ఉంటాము పాస్టర్స్ పాత నిబంధన కాలపు పండగలు అన్నీ తీసుకొస్తారు మనం పసక పండగ చేయాలా ప్రథమ ఫలముల పండగ చేయాలా పులి నోట్ల పండగ చేయాలనేసి ఆ దినాలన్నీ వాళ్ళు ఏర్పరచుకొని ఆ రోజు ఆరాధన ఆరంభిస్తారు అనేక ప్రాంతాలలో జరుగుతుంది ప్రపంచంలో మన దేశంలో కూడా జరుగుతుంది మన ప్రాంతంలో జరుగుతుంది సరే మనకి వాటితో ఏం సంబంధం లేదు ఎందుకంటే ప్రభుని తెలుసుకున్నాక మనము నిజ స్వరూపం ని నిజ స్వరూపం అంటే ఆయన కన్నకు కట్టినట్లు మనకు కనిపిస్తున్న రోజు తండ్రి తాను ఏకమై ఉన్నామని ఏరీతిగా చెప్పిండో నన్ను చూసిన వారు తండ్రిని చూసిన వారు అన్నాడు కాబట్టి మనం అతన్ని ముఖాముఖగా చూసే కాలానికి సిద్ధపడుతున్నాం అంతకుముందు ఆయన రాకపోయింటే నిజంగా మనం కూడా పండగలు ఆచేవరం కానీ ఆయన వచ్చి తన ప్రాణాన్ని మనకొరకు క్రేదనంగా పెట్టి తిరిగి వెళ్లిపోయినాక మనకి పండగలతో సమానం లేదు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే ప్రతి పండగ ఆయన జీవితానికి సాదృశ్యంగా ఉంది అదే రీతిగా ప్రతి పండగ రక్షణ మనకి సాదృశ్యంగా ఉంది కాబట్టి మనం మరీ తిరిగి నీడని వెంబడించం ఎందుకంటే ఒకసారి నిజ స్వరూపాన్ని వెంబడించి తిరిగి నీడని వెంబడిస్తే అది విగ్రహారధలు మనకు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించాక తిరిగి మనం వాటిని వెంబడించాం వాటిని వెంబడిస్తే హెచ్చరించింది కూడా గళితుల రాష్ట పత్రికలు మనకు వాక్యం మీరు ఆచరించద్దు వాటిని అని ఎందుకు ఆచరించొద్దు అవి విగ్రహారధనకి దారి తీస్తే మీరు తిరిగి లోకాతిథ్యంగా జీవించడానికి ప్రయత్నిస్తారు పండగలు అంటే ఆనందానికి ఆహ్లాదకరానికి సంతోషానికి అది సాదృశ్యం కానీ ఆ రీతిగా సరే యోబు కుమార్తెలు యోగు కుమారులు అనిగా ఆచరించినట్టు మనం చూస్తాం కదా ప్రతిరోజు వాళ్ళు పండుగలు చేసుకున్నారు దాని తర్వాత వారు పాపం చేసినారేమో అంటే చూడండి సాధారణంగా ఏంటంటే పండుగలు చేసుకోవడం అంటే సెలబ్రేషన్స్ అంటాం కదా ఇంగ్లీష్ లో ఆచారాలు పాటించడం ఆనందంలో వాళ్ళు తబ్బి వైపు ఏమైనా తప్పులు చేస్తున్నారేమో సాధారణంగా తప్పులు చేస్తూ ఉంటారు ఆ రోజులలో మనుషులు సరే అందరు చేస్తారనుకుంటాం కానీ సాధారణంగా అటువంటి దశలు ఏమవుతుంది అంటే అందరు జోష్లకు వెళ్ళిపోయి పాపాలు చేయడానికి కారణమవుతాయి అటువంటి ఆచారాలు కాబట్టి ఒకవేళ ఆ రీతికి వాళ్ళ పాపాలలో ఏమైనా చేస్తున్నారు అనేసి ప్రతిరోజు బలు అర్పించేవాడు యోగ్ తన పిల్లల గురించి అయిన గాని చివరికి పిల్లలందరూ చనిపోయినట్టు మనం చూస్తాం కదా సరే నేను చెప్తలేదు వాళ్ళు పండుగలు చేసినందుకు చనిపోయినట్టు నేను ఎప్పుడు చెప్పలేదు దాన్ని మీరు అట్లా కనెక్షన్ కూడా పెట్టుకోవద్దు కాబట్టి జాగ్రత్త ఎందుకంటే మన మీద నేరం లోపడానికి అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు మనం వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు సాధ్యమైన కాడికి మనం అందరినీ ప్రేమతోనే పొందుకోవాలా అందరినీ ప్రేమతోనే ప్రభుత్వం నడిపించాలా అన్న సిద్ధాంతంలో మనం ఉన్నాం మన సేవ జీవితం దానికి సంబంధించిదే మనం మన ప్రభు అలరికి కర్త కాదు కాబట్టి మనం కూడా అల్లరికి కర్త కాదు మన దేనికి కూడా అవకాశం ఇవ్వడానికి వెళ్లేదు అల్లరికి అవకాశం ఇవ్వడానికి వెళ్లేదు సాధ్యమైతే అక్కడి నుంచి తప్పించుకుంటాం గానీ మనము అల్లరిని క్రియేట్ చేసే వాళ్ళం కానే కాదు మనం సమాధాన అధిపతి యొక్క విడలం కాబట్టి మనం కూడా లోకంలో సమాధానం కోరిక ప్రయాసపడతా ఉంటాం అనేకల జీవితంలో సమాధానం రావాలనే ప్రార్థన జీవితంలో కూడా మనం వారి కోరిక విజ్ఞాపనం చేస్తూ ఉంటాం మనం హగయి అంటే ఓ పండగ బాధితులు అని అర్థం కాబట్టి సరే పండగ బాధితులు అని పాత నిబంధన కాలంలో ఎందుకని పేరు పెట్టుకుంటో ఆశ్చర్యకరంగా ఉన్నారు పండగ తర్వాత బాధితులు అంటే ఆరితేనే అర్థం హగ్గయ్ అంటే పండగ లేక దాని బాధితులు అని అర్థం అంటే పండగ చేసుకున్నాక బాధితులు అని కూడా అర్థం అంటే పండగ సాధారణంగా చేసుకుంటాం మంచిదే దేవుని కృతజ్ఞతలు చెప్తుంటాం బాబు ఉంటాయి కానీ దాని తలతో వచ్చే బాధ ఏంది అపుల అపుల భారము లేక ఏమొస్తుంది ఎంత పండుగ చేసుకున్నా పండగ ఎంత అయిపోయాక ఎక్కడలేని ఒంటరితనం మీరు గమనించడం లేదు పండగ అంత అయిపోయినాక అందరి ఇంటికి వెళ్ళిపోయినాక నువ్వు ఒంటరిగా ఇంట్లో వచ్చింటే నీకు అయ్యో ఒంటరిగా ఉన్నని అన్న బాధ అనిపిస్తూ ఉంటుంది పండగ బలహీనత అది ఆ పండగలో ఉన్నంత వరకు మనం ఆనందంలో ఉంటాము అందరితో ఉత్తేజంతో మాట్లాడుతూ అట్ల సమయాన్ని గడిపిస్తూ ఉంటాం కానీ ఒక్కసారి అందరు ఇంటికి వెళ్ళిపోయినారనుకోండి మీరు ఒంటరిగా అయిపోతారు బర్త్డే కూడా అంతే ఉంటది అంత బజడి అలర్జడి అంత అలర్జడి ఉంటది గందరగోళం గడిబిలి గడిబిలి అరుపులు శబ్దాలు డ్యాన్సులు పాటలు అన్ని నడుస్తుంటే తినడం అన్ని అయిపోతుంది అంత అయిపోయినాక అందరి ఇంటికి తిరిగి వెళ్లిపోతుంటే నువ్వు ఒంటరిగి ఒక్కనైపోతావు అది చాలా బాధకరంగా ఉంటుంది అది ఆ వేదన అంటే అంతసేపు నువ్వు ఆనందించి అంత ఒక్కసారి మర్చిపోతావు అన్నట్టు వాటి బలహీనతనే అది పండగ బలహీనతనే అది కాబట్టి సరే మనం మటుకు ఎల్లప్పుడూ ప్రభునంది ఆనందించిన పావుకు మనకి జ్ఞాపకం చేసినాం కాబట్టి పావులు మనం ఆనందించాల్సింది ఎప్పుడు పండగలలో కాదు ప్రభునంది ఎందుకంటే ప్రభు నీడలవి వాటి మనం నీడలను ఆనందించం అంటే అది పనికి వ్యర్థమైంది అన్నట్టు కాబట్టి నీడను ఆనందిస్తే అది విగ్రహ ఆరాధనకి దారితీస్తుంది కాబట్టి నిజ స్వరూపాన్ని మనం ప్రభుకి మన ఆరాధన మనం కొనే ఆడుతుంది ఆయననే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సరే హగ్గయిలోని విషయాలు చాలా ఆశ్చర్యకరమైన ఎందుకంటే కేవలం యాభై మంది బబులను బయలుదేరినట్టు మనం చూస్తాం నెబుక కాలంలో కొన్ని లక్షల మంది బానిసలాగా కొనిపోబడితే వాళ్ళ దేశానికి నెప్పుకద్ తర్వాత కోరేష్ అనే రాజు లేక ఇంగ్లీష్ లో సైరస్ అంటారు కోరేష్ అనే రాజు దేవుని భయభక్తులు గెలవాడు అన్యుడైనా గాని బబులూని దేశం అనిల దేశం దానికి రాజు లాగా ఉన్న కోరేషు దేవుని పట్ల ఎంతో భయభక్తి కలిగినవాడు కాబట్టి నెబుక దేశాన్ని ఎప్పుడైతే ఆ యొక్క ఎరుసలే కోరేషు రాజు వచ్చినాక తన పూర్వీకుడైన నిబుక దేశాన్ని కొలగొట్టినందుకు తిరిగి కట్టించాలన్న ఆసక్తి అంటే ఎట్లా విన్నాడు ప్రభు గురించి మన దేవుని గురించి జీవలో దేవుని గురించి అతని నిజమైన దేవుడు అని చెట్ని తెలుసుకున్నాడు తెలుసుకుని ఇష్టాలను పిలిచి మీరు చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు మీ దేశానికి వెళ్ళిపోయి మీ యొక్క పట్టణపు గోడల ప్రాకాలను కట్టుకోండి అదే రీతిగా దేవుని మందిరాన్ని అతి పరిశుభ్ర స్థలాన్ని మీరు కట్టుకోండి తిరిగి అనేసి నేను దానికి డబ్బులు ఇస్తాను పర్మిషన్ ఇస్తాను ఎవరు పోతారు అంటే లక్షలాది ప్రజలలో కేవలం యాభై మంది బయటకు వచ్చినట్టు మనం చూసినాం గత నాలుగు వారాలలో ఇది మనకి ఎప్పుడు ఆత్మీయ చిహ్నం గొప్ప సమాజంలో నుంచి చిన్న గుంపు బయటికి రావడం సరే ఎందుకు వీళ్ళు బయటకు వచ్చారంటే వాళ్ళు తీర్మానించుకున్నారు ఆసక్తి కలిగింది తక్కిన వాళ్ళు ఎందుకు రాలేదనేసి ఎవరు అడగలేదు ఎవరు అడగరు కూడా లక్షలాది ప్రజలు అక్కడే ఉండిపోయినారంటే ఒకప్పుడు బబ్లను రాజ్యము ఈ రోజు అమెరికా దేశం ఎట్లుండేనో అట్లా ఉండే అనేసి నేను ఈరోజు అమెరికా దేశం బబ్లని దేశం అని నేను బైబుల్ ప్రకారంగా అమెరికా దేశము బబులూన్ అనేసి చాలా మంది పాస్టర్స్ చెప్తారు నేను ఎనభైలలో విన్నాను రోము పట్టణము ఇటలీ దేశం లేక ఇటలీ దేశానికి రాజధాని రోమ్ పట్టణం రోము అనేది ఇటలీ దేశానికి రాజధాని కాబట్టి ఇటలీ దేశము లేక రోము పట్టణము బబులూన్ కి సాదృశ్యం అని చాలా మంది అంటే రకరకాలుగా పాస్టర్స్ రకరకాలుగా చెప్తా ఉంటారు కానీ మనకు దేవుడు చూపించిండు ఎక్కడ లేదు అది లోపల ఉంది అన్నాడు బబులోను అనేది ఒక వ్యవస్థ అది బయట సంబంధించింది కాదు అది లోపల ఉన్నది బయట ఉన్నది లోపల ఉన్నదానికి ప్రతిబింబం లాంటిది మతపరమైన జీవితంలో ఉన్నదే బొబులోనికి సాదృశ్యంగా ఉంది అంత గలిబిలి బులోను గలిబిలి బాబేలు అంటే గలిబిలి కాబట్టి ఏంది అందరూ ఉన్నత స్థితికి ఎదగాల బాబేలు అంటే పెద్ద గోపురం కట్టుకోవాలా ఉన్నత స్థితికి ఎదగాలనేది గుణగణం అది మనుషులకి కాబట్టి ఈ రోజు అందరూ అదే ప్రయాసంలో నేను పైకి ఎదగాల ఇంకా పైకి ఎదగాల ఇంకా పైకి ఎగల ఇంకా ఎదగాల ఇంకా ఎదగాల ఇంకా పైకి పోవాలా అనేది సైతాను బుద్ది వాడు ఎప్పుడైతే అక్కడి నుంచి పడవేవాడిందో వాడి బుద్ధి అది నేను తిరిగి పైకెక్తా తిరిగి సర్వోన్నతునికి సమానంగా నా సింహాసనం వేసుకుంటా వాడు తీర్మానించుకున్నాడు ఆ తీర్మానాన్ని వాడు తన అనుచరుల ద్వారా లేక ఇక్కడ ఉన్న లోకస్ల ద్వారా వాడు దాన్ని కొనసాగించుకుంటున్నాడు ఏ రీతిగా దేవునికి వ్యతిరేకంగా సవాలుగా వాడు వాటిని కట్టుకుంటున్నాడు గొప్ప గొప్ప గోపురాలు గొప్ప గొప్ప పర్వతాలు అందుకే మనకు ఆ బుద్ధి అవసరం లేదు ఉన్నత స్థితికి ఎదగాల అన్న మన పరిస్థితి లేదు ప్రభు ఇస్తాడు మనని ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే శివుని పర్వతం మీద నిత్యం మనం నిశమించలేగానే ఆయన ఆ యొక్క నిలబెడతాడు తనతో పాటు నివాసంగా మనల్ని నిలబెట్టుకుంటాడు కానీ మనం ఈ లోకంలో ఉన్నత స్థితికి ఎదగాల బాగా అభివృద్ది పొందాలా ఆర్థికంగా మెరుగుపడాలా అనేది అది ఒక కోరిక సంబంధించింది కానీ మన ప్రభు తన వినిగిడిలో మనల్ని భద్రపరచుకొని తన ధననిధులకి వెళ్ళి మనకి ఇస్తాడు నీ శత్రుని గవిని స్వాధీనపరచుకోమని ఉన్నది శత్రువుల దగ్గర పోయి డబ్బులు సంపాదించుకుని ఉన్నది కానీ కాదు కదా వాక్యం అది సత్యం నీ శత్రువుల గవిని అంటే శత్రు అంటే దుష్టాత్మ సైతాను అంతకు బంధకాలలో ఉన్న ఆత్మలని సంపాదించుకోవడం అన్న విషయము అది దేవుని యొక్క ధననిధి అనే విషయము ఏ రోజు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం క్రైస్తవ జీవితంలో అది మన బలహీనత కాబట్టి వాళ్ళు ఎందుకు అక్కడనే ఉండిపోయినారంటే బబులోను ఒకప్పుడు ఈ రోజు ఉన్న అమెరికా దేశం లాగా ఉన్నది అది బహుధనంతో వర్తకంతో ఆడ సమృద్ధిగా ఉండే గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్ అక్కడ ఉండే ఇసాల్ పేల అక్కడ పోయి బాగా నేర్చుకున్నాడు ఎట్లా బిజినెస్ చేయాలని ఈ రోజు కూడా ప్రపంచంలో ధనికులు వాళ్లే ఇసాల్ పేలే సరే ఒక పాసా అంటుంటే విన్నాను అబ్రాహ్మణకు దేవుడు వాగ్దానం చేసిండు ఆది కాండం పరిణామంలో ఏమనంటే అబ్రాహ్మీ నీ సంతానము నిన్ను ఇసుకరేను వల్ల విస్తరింపజేస్తాను నిన్ను బహుగా ఆశ్రదించదను అని వాగ్దానం చేసాడు కదా కాబట్టి వాళ్ళు శారీరకమైన సంతానమైన గానీ ఆ వాగ్దానం కోదు అబ్రాహ్మణులకు చేసిన వాగ్దానము శారీరకంగా సంతానమైన ఇసలి ఈ రోజు వర్తిస్తుంది అని ఆయన అదే రీతిగా ఆత్మీయంగా ఉన్న మనకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే మనము అబ్రాహ్మణకు ఏదైతే సంతానమైన విశ్వాసం చేతనే కదా విశ్వాసము ద్వారా మనం అబ్రాహ్మణకు సంతానమైన పిల్లలమైన ఆ విశ్వాసం ఓరిచ్చిండ్రు మన ప్రభు అనుగ్రహించిండు కాబట్టి ప్రభు పక్ష ప్రభు పక్షంగా నిలిచిన మనమందరము ఆ వాగ్దాన వారసులం అని దళితుల రాష్ట్ర పత్రికల పౌలు జ్ఞాపకం చేసింది ఆ రీతిగా అబరాంకు చేయబడ్డ వాగ్దానాలు అన్ని కాబట్టి ఈ లోకంలో గొప్పగా ఉండేది క్రైస్తవులు కానీ దురదృష్టం ఏంటంటే ఇస్ లేక యూదులు శారీరకంగా ఉన్న యూదులు ఎందుకంటే వాడికి అది తప్ప ఇంకా ఏం లేదు మనసు పాప క్షమాపణ పొందుకోవాలా రక్షణ అనుభవం పొందుకోవాలా అన్న బుద్ధి వాళ్ళకు ఉండదు ఈ రోజు కూడా వాళ్ళు ఎవరైతే కొంతమంది ఏసారి స్వీకరించిన వాళ్ళు వాళ్ళకుంటది కానీ తక్కిన వాళ్ళకి అందరికీ ఈ రోజు కూడా బాగా డబ్బు సంపాదించుకోవాలన్న బుద్ధి ఉంటది అందుకే వాళ్ళు ఎంతగా డబ్బు సంపాదించుకున్నారు ఈ రోజు ప్రపంచంలో గొప్ప అన్నిటికంటే పెద్ద కంపెనీలు అన్ని వాళ్ళయ్యాయి గూగుల్ ఫేస్బుక్ లీవై ఇట్లాంటి రకరకాల పెద్ద పెద్ద కంపెనీలన్నీ వాళ్ళయ్యాయి వాళ్ళు స్థాపించుకున్నారు అంటే వాళ్ళ మనసు అంతా ఉన్నత స్థితికి ఎదగాల ప్రపంచంలో గొప్పవాళ్ళం కావాలా అన్న ఆ తపనలే ఉన్నాడు గాని ప్రభు అందుకే వాళ్ళ గురించి ఒక వాక్యం చెప్పిండు శరీరకంగా ఉండే సెల్ఫాలు అంటే క్రైస్తవులు కూడా శరీరకుండే క్రైస్తవులు గాని శరీరకంగా ఉండే ఈ శల్ఫాలు గాని ఒకటే ఆత్మీయ దృష్టిని ఆలోచిస్తే కాబట్టి ప్రభు ఏం చెప్పిందంటే ఒకడు సర్వస్వం సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏం లాభం అన్నాడు అది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ లోకంలో శారీరకంగా ధనికంగా కావాలా ఈ లోకంలో ఉన్నత స్థితికి ఎదగల అన్న వాళ్ళ గురించి కాబట్టి హగ్గై వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు హగ్గై గ్రంథంలో అంత దాని గురించే ఇతను కనీసం ఐదు సార్లు మనం ఈ రెండో నెలలో చూస్తాం మొదటిదిగా ఆయన మొదటి ప్రవచనం ఎక్కడ ఆరంభమైందంటే మొదటి అధ్యాయము మొదటి వర్షంలో హోవో వాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను అని ఆరంభం అవుతుంది అది మొదటి ప్రవచనం దాని తర్వాత పన్నెండవ వచనంలో రెండవసారి అతను ప్రవచిస్తున్నాడు అంటే మొదటి ప్రవచనం దేనికి సరే ఎప్పుడైనా గానీ ప్రవచనం ఎందుకు వస్తుందంటే సంఘక్షేమ అభివృద్ధి గురించి అనేసి పౌరులు మనకు జ్ఞాపకం చేసిన కొలైతే రాష్ట్ర పతికంలో చూస్తున్నాం ప్రవచనం ఎప్పుడనే గాని సంఘక్షేమ అభివృద్ధి గురించి అంటే సంఘక్షేమం అంటే ఏంటంటే నీకు కష్టాలు రాబోతున్నాయి జాగ్రత్త లేకపోతే నీకు క్షేమం ఉండదు అంటే సెక్యూరిటీ ఉండదు కాబట్టి నీకు కష్టాలు రాబోతున్నాయి అని హెచ్చరిస్తూ నిన్ను సిద్ధపరచడం కొరకు కష్టాల కొరకు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలా దాన్ని ఎట్లా తప్పించుకోవాలా దాన్ని నుంచి ఎట్లా ఉపశమనం పొందాలా ఒకవేళ బాధితులు ఇటువంటి విషయాలు చెప్పడం కొరికే ప్రవచనం దేవుడు అనుగ్రహించు అది ఎవరు అనుగ్రహిస్తారు మన ప్రభు చెప్తున్నాడు దాన్ని చెట్లను తప్పించుకోవాలని కాబట్టి ప్రతి ప్రవచనము మనుషులు ఎందుకు శమల పాలవుతున్నారు మీరు ఎట్లా సెవల్ నుంచి జాగ్రత్త బయటపడాలా అని హెచ్చరించతోనే చెప్పబడ్డ వాక్యాలు కాబట్టి మొదటి ప్రవచనము మొదటి వర్షంలో చూస్తే రెండవ ప్రవచనము పన్నెండవ వర్షంలో మనం చూస్తాం పదమూడవ వర్షంలో అప్పుడు యహోవాకు అప్పుడు యహోవా దూత అయిన హగ్గై తోటి హగ్గై అంటే ప్రవక్త సంఘానికి దూత అన్న విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడే స్టార్ట్ అవుతుంది వాక్యం ప్రకటన గందంకొచ్చినప్పటికీ సంఘ దూతకు అని చెప్పినప్పుడు మీరు అర్థం తీసుకోవాలా ప్రతి సంఘానికి దేవుడు ఒక ప్రవక్త లాగా ఏర్పరచుకుంటుండు సేవకులని కాబట్టి ఆ సేవకులకు హెచ్చరికలాగా ఈ ప్రవేశాలు చెప్పబడ్డాయి ఇక్కడ మటుకు హగ్గై అనే ప్రవక్త దేవుని యొక్క దూత అని చెప్పబడింది కాబట్టి దేవుని దూత అంటే పర్లో గురించి దిగివచ్చి పాత నిబంధన కాలంలో అనిపించినట్లు లేక గబిరియల్ దూత దిగి లేక మికాన్ దూత దిగివచ్చి సైతాను లూసిఫర్ తో కొట్లాడినట్లు అనే విషయాలు కాదు అవన్నీ కరెక్టే కానీ మనమందరము దేవదూత స్వరూపులం అని ప్రభు జ్ఞాపకం చేసింది ఎప్పుడు పునరుద్ధరం దినమున కానీ నువ్వు పునరుద్ధరణ పొందినవా చెప్పండి ఎఫ్ఎస్ లో రాష్ట్ర పత్రికలు మనం ఈ విషయాలు రోమిల రాష్ట్రపత్రిక ఎనిమిదో దినమనం ధ్యానించినాం మనం ఆయనతో కూడా సమాధి చేయబడి మరణించి సమాధి చేయబడి ఆయనతో పాటు వేయబడి ఆయనతో సమాధి చేయబడి మూడోనాడు ఆయనతో పాటు తిరిగి లేసిన వారం లేదా అంటే నువ్వు పునరుద్ధరం పొందినవా లేదా ఆత్మీయ జీవితంలో చూసుకోండి అంటే పాపపు జీవితం నుంచి మీరు పునరుద్ధనం పొందిన వాళ్ళనేసి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం ఆల్రెడీ ఆయనతో పాటు పునరుద్ధనం పొందిన వాళ్ళం మూడోనాడు తెలియలేసిన వాళ్ళం కాబట్టి దేవదూత స్వరూపులా కదా బాగా చేసుకోండి నేను దూత చెప్పడం కాదు ఆత్మ దృష్టి అంటే ఒక పని అప్పగించబడి దూతకేంది మీరు వైస్ అనేకలా ప్రకటించాల దూతకు చెప్పబడ్డ వాక్యం గబుల దూతకి ఏం చెప్పిండు రక్షకుడు పుట్టబోతున్నసి సువార్త ఆరంభమైంది దూత గాబరే దూత ద్వారా ఫస్ట్ సువార్త అక్కడ స్టార్ట్ అయింది కదా దాని తర్వాత మగ్గులిని మరియా స్టార్ట్ చేయడం చూస్తాం మనం ఆయన సమాధిలో లేడు ఆయన లేచిండు అనేసి ఆయన ఆరంభిస్తుంది సువార్త దాని తర్వాత శిష్యులు అనేసి పోతాం కాబట్టి పాత ఈ ప్రకటన గ్రంథం కష్టపడికి సంఘ దూతకు రాయబడినది అంటే సంఘ దూత అంటే ఒక సేవకుడు లేక ఒక ప్రవక్త దేవుడు ప్రవక్త లాగా ఏర్పరచుకున్నాడు సరే మనం అందరినీ ప్రవక్తల లాగా మన అందరినీ సేవకులాగానే స్పెషల్ గా నేను ఒక్కరినే ప్రవక్త చెప్పడానికి వెళ్లేదు యుగ సమాప్తిలో అందరిని ఎందుకంటే ఇది ప్రపంచమంతటా జరిగే ఈ యొక్క ఇది ఒక పోరాటం ఆత్మీయ పోరాటం ప్రపంచం జరుగుతుంది కాబట్టి ఒక్కరితో జరిగేది కాదు ఒక్కరితోనేది పాత నిబంధన కాలంలో ఇరిమి ఒక కాలంలో లేక యహో యేషన్ కాలంలో ఒక ప్రాంతంలో ఏర్పరచినట్టు కాదు వాళ్ళు కనీసం సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ప్రవచించరు కానీ హగ్గై మట్టుకు కేవలము మూడు నెలలే ప్రవచించినట్టు మనం చూస్తాం సరే ఇవన్నీ మీకు అంత డీటెయిల్ గా అవసరం లేదు మూడు నెలలు ప్రవచించినట్టు మనం చూస్తాం కాబట్టి హగ్గై ప్రవచనంలో ఏం చూస్తామంటే రెండవ ప్రవచనం తర్వాత మూడవది రెండవ అధ్యాయము మొదటి వర్షంలో మూడవ ప్రవచనం ఆరంభమవుతుంది రెండవ అధ్యాయము మొదటి వర్షంలో మూడవ ప్రవచనం ఆరంభం సరే ఏసారి ప్రవచనం వచ్చినా గాని హెచ్చరికకు సంబంధించింది అంటే హెచ్చరిక ఎప్పుడు తప్పు చేసినాక హెచ్చరిక మీరు పాపంలో పడుతున్నారు మీరు పాపం చేస్తున్నారు అనేది హెచ్చరిక మీ పాపం నుంచి విడిచిపెట్టి రెచ్చరిక కాబట్టి వాళ్ళు మూడవసారి పాపం చేసినట్టు మనం చూస్తున్నాం కాబట్టి రెండవ అధ్యాయం మొదటి వర్షంలో ఏడవ నెల ఇరవై దినమున యహోవాకు ప్రవక్త యగ ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా ప్రవచనం అది దాని నాలుగవ ప్రవచనము పదవ వచనంలో మనం చూస్తాం రెండవ అధ్యాయము పదవ వర్షంలో నాలుగవ ప్రవచనం మరియు దర్యావేషలుబడి రెండవ సంవత్సరము తొమ్మిది నెల తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినమున మూడవ దిన ఏముంది ఏడవ నెల ఒకటవ దినం ఏడవ నెల ఇరవై ఒకటి ఇక్కడ తొమ్మిదవ నెల ఇరవై నాలుగు సరే మనం క్యాలెండర్ ఇవన్నీ క్యాలెండర్స్ కదా సాధారణంగా ఏ ప్రవక్త కూడా అంత జాగ్రత్తగా డేట్స్ మెన్షన్ చేయలే ఇక్కడ జాగ్రత్తగా డేట్స్ మెన్షన్ చేసే రెండవ సంవత్సరం ఏడవ నెల తర్వాత ఇరవై ఒకటవ దినం ఏడవ నెల ఇరవై దినం కాబట్టి ఇరవై ఒకటి బై అది డేట్ దాని తర్వాత పదవ వర్షానికి వస్తే రెండవ సంవత్సరం తొమ్మిదవ నెల అంటే ఇరవై నాలుగవ దినం అంటే ఇరవై నాలుగు బై తొమ్మిది బై రెండు అది డేట్ ఎంత క్లియర్గా ఉన్నా చూడండి ఈ ప్రవక్త ఒక్కడే అంత జాగ్రత్తగా డేట్స్ పెట్టింది సరే ఈ డేట్స్ దేనికి సంబంధించింది తొమ్మిదవ నెల అంటే చెప్పండి సెప్టెంబరా సెప్టెంబరే కదా సరే సెప్టెంబర్లో ఏమంటున్నాడు అంటే నాలుగవ ప్రవచనం ఆరంభమవుతుంది సెప్టెంబర్లో సరే దేవుడు మనం చూపిస్తున్న సెప్టెంబర్ నుంచి ఈ యొక్క లోకప్ స్థితి భయంకరంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం దానికి భయపడడానికి వీలేదు మనం ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఆ హాగ్గా గ్రంథంలో కనీసం మూడు సార్లు నాలుగు సార్లు మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు ప్రభు మీరు ధైర్యంగా ఉండండి నేను చూపిస్తుంది ఇక వాక్యం మీరు ధైర్యంగా ఉండండి అని హెచ్చరిస్తాడు నాలుగవ చివరికి ఐదవ ప్రవచనము ఇరవైఅవ వచనం చివరి ప్రవచనము ఇరవైఅవ వచనం మరియు ఆ నెల నాలుగవ దినము ఏ నెల తొమ్మిదవ నెల కదా ఇంతకు చూసినట్లు సో అదేమో తొమ్మిదవ నెలన ఇరవది నాలుగవ దినమున అనుంది కదా దాని తర్వాత మరియు ఆ నెల ఇరవై దినమున అంటే ఒకటే రోజు రెండు సార్లు ప్రవచించిండి ఆయన అర్థం వేసుకుందా అట్లా ఎప్పుడన్నా మనం ధ్యానిస్తామా అంత డీటెయిల్ గా ఒకటే దినమున రెండు సార్లు ప్రవచనం వచ్చింది అంటే ఆ దేవుని యొక్క వేదన ఏ రీతిగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఆ రీతిగా హెచ్చరిస్తున్న విషయం కాబట్టి మనము పోయినవారం వరకు మొదటి రెండు ప్రవచనాలు ధ్యానించినాం వారం వరకు మొదటి ప్రవచనం దేనికి సంబంధించిందంటే వాళ్ళు వేల మంది తీర్మానించుకున్నారు మేము యోహో మందిరంగా కడతాం మా పట్టణపు పట్టణపు గోడలు తిరిగి కట్టుకుంటాం అని తీర్మానించుకున్నారు బాగా తక్కిన వాళ్ళందరూ ఎవడ పోతాడు అక్కడ అంతా పాడుపడ్డ దిబ్బా ఇక్కడైతే బిజినెస్ బాగుంది నేను నా దుకాణం అమ్ముకుని అక్కడ పోవాలన్నా నా ఇండ్లు ఆస్తులు అన్ని అమ్మేసుకుని అక్కడ పోయి ఉండాలన్నా అని తీర్మానించారంటే గొప్ప జనపు బుద్ది అన్న విషయం బాగా అర్థం చేసుకోవాలి ఎనిమిది ఏడు ఆరు ఎనిమిది లక్షల మంది తీర్మానించుకున్నారు మేము ఇక్కడే ఉండిపోతాం బబులో ఈ రోజు కూడా వాళ్ళ దేశస్తులు తిరిగి వాళ్ళని రామ్మంటే చాలా మంది వచ్చింద్రు స్థిరపడినరు మళ్ళా చూసేది ఇక్కడ ఏం లేదు బిజినెస్ అనేసి న్యూయార్క్ అమెరికాకి రకరకాల దేశాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళ బుద్ధి అది ఎందుకంటే బయట దేశాలలో డబ్బు ఎక్కువ ఉంది వాళ్ళకు ఈ లోకాన్ని సంపాదించుకోవడం వాళ్ళకి చాలా ఇష్టం క్రైస్తవులకు అంతే కదా ఈ లోకాన్ని బాగా సంపాదించుకోవాలనే ఆసక్తి వాళ్ళకి చాలా ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళు తమ ఆత్మని పోగొట్టుకుంటున్నారన్న విషయం మనకు ప్రభు చూపిస్తుంది అందుకే ఆయన వేదన ఈ లోకాన్ని సంపాదించుకోవడంలో తపనలో వాళ్ళు వాల ఆత్మను ఒగొట్టుకుంటున్నారు వాళ్ళ ఆత్మని అమ్మేసుకుంటున్నారు అన్న విషయమే ప్రభు వేదన హగ్గ ద్వారా చూపిస్తాడు అయితే సరే బిజినెస్ చేసుకుంటే వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు కానీ ఈ యాభై మంది తీర్మానించుకున్నారు మేము మేము ప్రభు మందిరం కడతామనే అని వచ్చి వాళ్ళు ఏం చేస్తారు కొంచెం కట్టింటారు మందిరం దాని తర్వాత మీకు చెప్పిన నేను అట్టుపోయిన వారం ఏంటంటే కోరేశ్వరు తర్వాత తన కుమారుడు దర్యావేశ్వ రాజుగా ఉండడము ఆ ఎరుబాబేలుకి చిన్నప్పటి స్నేహితుడు కాబట్టి దర్యావేసు డబ్బులు పంపడము దాని తర్వాత డబ్బులు పంపించినంత కాలము మందిరం కట్టిండ్రు డబ్బులు ఆగిపోయినాయి ఎందుకు ఆగిపోయినవి నేను చూపిస్తున్నాను మీకు దర్యావేసు వేరొక శత్రు మీదకి దాడి చేసిండు యుద్దానికి యుద్దానికి దాడి చేసినప్పుడు యుద్దానికి డబ్బులు చాలా అవసరం కాబట్టి ఇక్కడ మందిరం కట్టడానికి నిర్మాణానికి వరకు ఉన్న ఆ ఫండ్ ని ఆ యుద్దానికి డైవర్ట్ చేసిండు కాబట్టి డబ్బు ఇక్కడ రావడం బంద్ అయిపోయింది చూడండి మనుషుల బలహీనతది డబ్బు వస్తే బిల్డింగ్ కడతాను డబ్బు వస్తనే మందిరం కడతా డబ్బు వస్తే సేవ చేస్తా అన్న బుద్ది మత క్రైస్తవ జీవితంలో ఉందా ఈ రోజు కూడా డబ్బు లేకుండా సేవ చేస్తామన్న తలంపు ఎవరికి ఉండదు డబ్బు పలాని వ్యక్తి పలాని స్థలం నుంచి వస్తనే నేను మందిరం నడిపిస్తా అనేది మంచి మంచి గుణగణం కాదు అది దేవుని యొక్క ఏర్పాటు కాదు తీర్మానించిన నేను దేవుని సేవ చేస్తాను తీర్మానించే దేవుని మందరం కడతాను కాబట్టి దేవుడి నిన్ను స్పెషల్ గా ఆచరించి పంపించిండు నీకు పర్మిషన్ ఇచ్చి లేకపోతే నువ్వు బానిసలాగా ఉండి ఉండి లక్షల ఆరు లక్షల మంది బానిసలాగా ఉండిపోయినరు బబులూరులో ఈ యాభై మందికి ఫ్రీడమ్ ఇచ్చిండు కోరేశ్వరరాజు దాని తర్వాత దర్యావేశ్వరాజు డబ్బులు ఇచ్చిండు ఫ్రీడమ్ ఇచ్చిండ్రు డబ్బులు ఇచ్చిండ్రు ఈ రెండు స్వాతంత్రం తీసుకొని డబ్బులు తీసుకొని వచ్చి మందిరం కట్టుకోవాలి కదా చూడండి బానిసత్వం కెల్లి విడుదల కల్పించినవాడు ప్రభు ఒక్కడే మనం జ్ఞాపకం చేస్తాం ఐగుప్త నుంచి బానిసత్వం కెల్లి విడుదల కల్పించిన ప్రభువే మోసే ద్వారా అదే రీతిగా ఆత్మీయ జీవితంలో పాపం నుంచి మనకు విడుదల కల్పించినవాడు మోస కంటే శ్రేష్ఠుడు మన ప్రభు ఆయన్నే మనకి విముక్తి కల్పించినవాడు అదే రీతిగా ఈ యొక్క ఎరుబాబేలు శైల్ తేలికుమైన ఎరుబాబేలు దాని తర్వాత యహో యహోశివా ప్రధాన యాజకుడు ఎరుబాబేలు ఎరుసలిం అధికారి అతను దాని తర్వాత యహోశివా ప్రధాన యాజకుడు అధికారి ప్రధాన యాజకుడు వీళ్ళిద్దరు తీర్మానించుకున్నారు వాళ్ళు ఆ యాభై వేల మందిని ప్రోత్సహించినారు అది ఆశ్చర్యకరమైన ఎరుబాబేలు యూదా గోత్రం నుంచి వచ్చినవాడు అంటే వంశానికి వెళ్ళినవాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆత్మీయ జీవితం చూస్తే ఎరుబాబేలు మన ప్రభుకి సాదృశ్యంగా ఉండు దేవుని మందరాన్ని కట్టాలని లీడర్షిప్ తీసుకున్నాడు ఆధిక్యత తీసుకున్నాడు మంచిది తలం దేవుని మందిరే కట్టాలనేసి దావిదోత్రంలో ఉన్న వాడికి ఆసక్తి వచ్చింది యాభై వేల మంది వెంట వచ్చిన ఆయన వెంట యహుశివ్ కూడా ఆసక్తి వచ్చింది నేను కూడా యాచకుడు లాగుంటే అక్కడ వాళ్ళ మనుషులు ప్రోత్సహించాలనేసి ఆ రిజితిగా వాళ్ళు తిరిగి వచ్చి ఎప్పుడైతే ఫండ్ ఆగిపోయిందో మందిరం కట్టడం ఆపేసారు కానీ వాళ్ళు చేసిన బలమైన ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కాదు వాళ్ళ సొంత డబ్బులు ఉన్నాయి బిజినెస్ చేసుకున్న డబ్బులు ఆ డబ్బులతో వాళ్ళు మందిరానికి కట్టలేరు దేవుని సొత్తు దేవుని డబ్బు దేవునికే పెట్టాలా లేక దర్యావేసి పంపించిన ఆ ఫండ్ ఆ డబ్బుతో మందిరం కట్టాలా కానీ వాళ్ళ సొంత డబ్బు బిజినెస్ సంపాదించుకున్న డబ్బు బబులోన్ లో వాళ్ళ సొంత ఇళ్ళు కట్టుకోవడానికి ప్రారంభించారు పద్దెనిమిది నెలలు వాళ్ళు ఆ రైతుగా చేస్తారు అనే వాఖ్యం మనం చూసినాం కొంతకాలం క్రిందట ఎప్పుడైతే వాళ్ళు దేవుని మందిరాన్ని కట్టడం మానివేసి వాళ్ళ సొంత గృహాలు నిర్మించుకోవడం అది మంచి చెక్కలతో పలకలతో అది ఆ సీలింగ్ మంచి చెక్కలతో మంచి అలంకరణతో ఆకర్షణీయమైన పెద్ద పెద్ద ఇండ్లు గృహాలు కట్టుకున్నారు కానీ దేవుని మందిరం మటుకు పక్కకు పెట్టేసిల అయితే ఒక దిక్కు డబ్బులు రావడం ఆగిపోయింది ఇంకొక దిక్కు వాళ్ళ సొంత డబ్బులతో మంచి ఆకర్షణీయకరమైన ఇండ్లు కట్టుకున్నారు గృహాలు కట్టుకున్నారు దాంతో వాళ్ళ డబ్బా అయిపోయింది ఈ బలైన బాగా అర్థం చేసుకోవాలి ఎప్పుడన్నా మనము సరే మీకు అందరూ తెలుసు ఇండ్లు కట్టే స్థితి ఏదీతి ఉంటుంది అడిగింది నువ్వు కొంత నువ్వు నువ్వు ఎంత ఖర్చు అవుతావు అనేసి నువ్వు ఎస్టిమేషన్ చేసుకుంటావో దానికి కనీసము ఇరవై ముప్పై టైమ్స్ ఎక్కువనే ఖర్చు అవుతుంటది నీకు తెలుస్తుంది సపోజ్ ఒక పది రూపాయలు అనుకుంటే ఖచ్చితంగా పదిహేను ఇరవై రూపాయలు అవుతుంది మీరు గట్టపుడు ఇల్లు అటెం కదా ఎప్పుడైనా అటనే ఉంటుంది ఎందుకంటే ఈరోజు రూపీ విలువ రేపటి రూపీ విలువతో సమానం కాదు ఈ విషయం ఎందు మీరు అంటారు ఆ ఖర్చు ఈ ఖర్చు వేరే ఈ రోజు ప్లాన్ చేసుకుంటే రేపటి ప్లాన్ లాగా ఉండదు ఎందుకంటే ఈ రోజు స్టీల్ ఖరీదు రేపు స్టీల్ ఖరీదు నువ్వు ఈ రోజు ఖరీదు పోతే పైసలు రేపు బయ్ పొందామంటే రేపు పది రూపాయలు ఎక్కువ అప్పుడు నీ దగ్గర ఆ ప్లాన్ చేసుకోలేదు నువ్వు కాబట్టి సరే ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే నేను కొత్తగా చెప్పేది కాదు ముఖ్యంగా ఏంటంటే డాలర్ రేటు ప్రపంచంలో ఎట్లయితే మార్పు చెందుతా ఉంటుందో అట్లనే ఈ లోకంలో మన దేశంలో వస్తువుల రేట్స్ అట్లా మార్చుకుంటా ఉంటారు కానీ దొంగలు ఏంటంటే వాళ్ళ వర్తకులు వాళ్ళు కొన్న వాడు కొన్న స్టీ పాత రేటే కదా వాడు ఎవడైతే తయారు చేసిండో స్టీలు సిమెంట్ వాని దీర్ఘలు పాత రేటుకే కొంటున్నాడు కానీ నీకు అమ్మేది ఈరోజు రేట్ కమ్తలేడు నిన్న ప్రాఫిట్ కమ్తలేడు రేపు డాలర్ రేట్ ఎట్లా మారుతుందో దాని ప్రకారంగా ఇండియన్ రూపీ విలువ కూడా మారుతుంది కాబట్టి దాని ప్రకారంగా అమ్ముతు అట్లా వాళ్ళు లాభాలు పొందుతారు బిజినెస్ లో అందరు అంతే ఎవరు అందులో వీడు మంచోడు కాదు చెప్పడానికి వీల్లేదు ఎవరైనా అట్లా అట్లనే బిజినెస్ చేస్తారు అట్లా చేస్తేనే వాడికి ప్రాఫిట్స్ అన్నట్టు సమర్థింపు ఏంటంటే నేను ఈ స్టీల్ పెద్ద ఇంత పెద్ద ల్యాండ్ కిరాయి తీసుకొని పెడుతున్నాం దానికి రెంట్ కట్టాలి కదా దానికి లైట్ కరెంటు పనోళ్లు ఇవన్నీ కట్టాలి కదా ఇది సమర్థింపు అన్నట్టు నిన్నైనా నువ్వు కిరాయి కడుతున్నావు నిన్నైనా నువ్వు బిల్లు కడుతున్నావు రేపనే కడుతున్నావు అది సమర్థించుకోవడం కానీ ఎవడైనా కానీ లాభం పొందుకోవాలనేసి ఆసక్తి చూపిస్తుంటారు ఎక్కువ లాభాలు పొందుకోవాలన్న తపనతో ఉంటారు కదా మనుషులు బలహీనత అన్నట్టు కాబట్టి నేను చేసిన వాళ్ళ ప్రాబ్లం సమస్య ఏందంటే దేవుని మందిరాన్ని కట్టడం ఆపివేసి వాళ్ళ సొంత గృహాలు కట్టుకోవడం ఆరంభించారు అప్పుడు మొదటి ప్రవచనం వచ్చింది అదే మనం చూసినాము యహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను సైన్యములకు అధిపత్యకు యహోవా ఆగ్య ఇచ్చినది సమయం ఇంకా రాలేదు యహో మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే మొదటి ప్రవచనం కంటిన్యూ అవుతుంది అక్కడ అందుకు ప్రత్యక్షమై ప్రవక్త యొక్క హగ్గై ద్వారా సెలవుస్తుంది ఏమనగా ఈ మందిరము పాడై ఉండగా మీరు శరంభి వేసిన ఇండ్లనే నివసించటకు ఇది సమయమా ప్రతి ప్రవక్త కాలంలో ఇది మనం చూస్తూ ఉంటాం ఇది ఆస్తి అంతస్తులు సంపాదించుకోవడానికి సమయమా అని ఎలీషా అంటాడు గేహాజీతో కదా అదే రీతిగా ఈ హగ్గై కూడా అదే చూడండి గుణగణం అంటే ఏంటంటే ఆస్తి అంతస్తులు సంపాదించుకుంటే కాలంలో ిహాజీ ఉండే అదే రీతిగా హగ్గ కాలంలో కూడా ఇష్ట అట్లనే ఉండే అదే రీతిగా మన కాలంలో కూడా ప్రజలు అట్లనే ఉన్నారు ఆస్తి అంతస్తులు సంపాదించడం కోరు ఇది ఒక బలైనది ఏంటంటే త్వర త్వరగా త్వర ఎవడు కూడా సరే సంపాదించుకోవడంలో తప్పేలేదు ఇంట్లో కట్టడంలో తప్పేలేదు ఎందుకంటే నీ కుటుంబానికి అవన్నీ అవసరం నీ పిల్లలకు అవన్నీ అవసరం కానీ త్వర త్వరగా చేసుకోవాలనేసి అసలైన పని నువ్వు మర్చిపోతున్నావు వీళ్ళు చేసిన పని కూడా అదే దేవుని మందిరం గడడానికి ఇంకా సమయం రాలేదని ఎవడో అబద్ద ప్రవచనం చెప్తే దాన్ని అందరు నమ్మేసిండ్రు అధికారి నమ్మేసిండ్రు యాజ్గులు నమ్మేసిండ్రు ప్రజలందరు యాభై వేల నమ్మేసారు యాభై వేల మంది వాటిని నమ్మేసి ఆ అబద్దాన్ని వాళ్ళు ఏం చేసిండ్రు మందిరం కట్టడం మానేసి వాళ్ళ సొంత ఇండ్లు కట్టుకోవడము డబ్బులన్నీ ఆ ఇండ్ల మీద పెట్టేసారు చాలా విలువగల ఇండ్ల మీద పెట్టేసారు డబ్బులు వాళ్ళు చేసిన పని అది చివరికి ఏం జరిగిందంటే డబ్బులన్నీ అయిపోయినాయి పైసలు లేవు ఏట్లా బ్రతకాలా ఏం తినాలా వాళ్ళ బలైనది అది ఇది మనం బాగా తెలుసుకోవాలి ఇండ్లు కట్టుకోడంలో తప్పులేదు కానీ ఇండ్లని కట్టుకునే సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇస్తూ ఉంటారు ఆ ఐడియాస్కే నీ డబులన్నీ వృధా అయిపోతాయి ఫర్నిచర్ వుడ్ వర్క్ చేయించుకోవాలా డెకరేషన్ చేయించుకోవాలా లోపల ఫాల్స్ సీలింగ్ వేయించుకోవాలా ఫాల్స్ సీలింగ్ ఇంకా రకరకాల డిజైన్ వేయించుకోవాలా దాని తర్వాత రకరకాల ఫ్యాన్స్ పెట్టుకోవాలా దాని రకరకాల లైట్స్ పెట్టుకోవాలా వాటికి పైసలు అనే వుడ్ వర్క్ విపరీతంగా ఎగిరిపోతాయి పైసలు లక్షల లక్షలు ఎగిరిపోతాయి వుడ్ వర్క్ డెకలం షీట్స్ అవన్నీ లక్ష లక్షలు ఎగిరిపోతాయి అట్లా అట్లా డబ్బంతా వృధా చేసుకుంటారు మనుషులు చివరికి గృహ ప్రవేశం కష్టపడికి ఇంకా ఉండదు పైసలు అప్పులు తెచ్చుకుంటారు అప్పులతో గృహప్రవేశం చేసుకుంటారు దాని తర్వాత ఒక వన్ మంత్ ఖుర్షి ఉంటారు రెండవ నెల నుంచి ఇంకా అప్పులు తీర్చుకోవడంలో సమస్యలు ఎందుకన్నా చేసిన మా నేను ఒకవేళ తప్పు పని చేసినా అనేసి మనుషుల ఇది అనేక అనుభవాలు ఇట్లనే ఉంటాయి ఈ రోజులలో ఈరోజు వీళ్ళు కూడా అదే రీతిగా బాధపడతారు హాగ్లో వాళ్ళు ఆ రీతిగా డబ్బంతా వాళ్ళ బబులూల్లో సంపాదించిన డబ్బంతా వాళ్ళ సొంత ఇండ్లు కట్టుకోవడానికి వాళ్ళు ఖర్చు చేసారు దాన్ని ని దేవుని మందిరాన్ని కట్టడం మానేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మీరు ఎందుకు మోసపోయినారు దేవుని మందిరం కొరకు కట్టెలు లేవు మ్రాణులు లేవు అని వాళ్ళు ఆపేసి వాళ్ళ సొంత ఇండ్ల కొరకు కట్టెలను తెచ్చుకున్నారు అని అక్కడ మనం చూస్తాం వాక్యం ఎనిమిదో వర్షం నుంచి పర్వతం లెక్కి మ్రాను వచ్చి మీరు ఈ మందిరంను కట్టించడేలా దాని ఎందు నేను సంతోషించి నిన్ను గణపరచందుకు నన్ను గనపరచుకొని కొందునని యోహో వా సెలవిస్తున్నాడు కానీ వాళ్ళు ఆ కట్టెలు తీసుకుపోయి వాళ్ళ ఇండ్లకి అలంకరించుకున్నారు అది దేవునికి చాలా కోపం వచ్చింది మీరు బబ్బుల నుంచి బయటకు వచ్చింది దేవుని మందిరం కట్టడానికి కానీ బయటకు వచ్చి మీరు చేస్తుంది అది మర్చిపోయారు చూడండి మన జీవితాలలో అంత ఇది తరచుగా జరిగేది ఒక మంచి భావం కలిగి నువ్వు దేవుని కొరకు గొప్పగా ఆలోచన కలిగి ఉంటావు కానీ క్రమేణా అది మర్చిపోతా ఉంటావు సేవకులు అందరంతే ఒక్కడుద్దరిని తగిలొచ్చు చివరి వరకు అదే తీక్షత ఉన్నవాళ్ళు కానీ ఈ రోజు నేను కదా ప్రతి ఒక్కడు ఆ గొప్ప తాత్పర్యం కలిగి గొప్ప భావం కలిగి దేవుని కొరకు ఏదో గొప్ప పని చేయాలని తీర్మానించుకున్న వాళ్ళు మధ్యలోనే దాన్ని విడిచిపెడుతున్నారు వీళ్ళ వీళ్ళు కూడా అంతే లక్ష ఈ యొక్క యాభై వేల మంది చేస్తున్న పని కూడా అదే వాళ్ళ దేవుని మందరం కడదామని వచ్చి దాన్ని ఆపేసి దాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళ సొంత ఇళ్లు కట్టుకుంటున్నారు కానీ బిజినెస్ చేద్దామంటే అది బిజినెస్ స్థలం కాదు బొబ్బు నోన్లో బాగా డబ్బులు వచ్చాడు ఇక్కడ డబ్బులు చివరికి ఏమైంది వాళ్ళకి లేమి కలిగింది ఏమి లేదు ఇంకా అంత కొరతనే కాబట్టి ఇంకేం చేశారు పంటలు పడేద్దాం పొలాల వేసుకుందాం అని తీర్మానించుకున్నారు కానీ ఏం జరిగింది చూడండి కాబట్టి మిమ్మను బట్టి ఆకాశ ముందు ఆకాశపు మంచు కురియక ఉన్నది చూడండి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురియక కురియక ఉన్నది దేవుడు శాపమేస్తే దేవుడే ఆపేషన్ ఆకాశం నుంచి అంటాం కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది ఎవడు తప్పు చేస్తే వాడే తన శిక్ష తెచ్చిపెట్టుకుంటారని ఇక్కడ చాలా తేటగా ఉంది మిమ్మను బట్టి ఆకాశపు మంచు కురియక ఉన్నది భూమి పండక యున్నది ఎవరిని బట్టి ఎవరు తప్పు చేస్తే వాడే కాబట్టి మీరు చేసిన తప్పుని బట్టి అవి ఆ రీతిగా జరుగుతున్నాయి భూమి పండక యునది నేను చూడండి ఇవి ఆత్మీయమైన చిహ్నాలు నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలగజేసి ధాన్యము విషయంలోను ద్రాక్షరసము విషయంలోను తైలము విషయంలోను భూమి ఫలించ సమస్తము విషయంలోనూ మనుషుల విషయములలోను పశుల విషయంలోను చేతి పనులన్నిటి విషయములలోను క్షమము పుట్టించి ఉన్నాను బాగా అర్థం చేసుకోండి భూమిని పర్వతమును అన వాటికి అనావృష్టి కలిగజేస్తున్నట్టు అంటే భూమికి పర్వతానికి అనావృష్టి కలిగజేస్తే ఏం జరుగుతుంది అనావృష్టి అంటే తెలుసు కదా మీకు అనావృష్టి అంటే ఎక్కువగా అతి అతి అనావృష్టి కదా అతివృష్టి అంటే ఏంది ఎక్కువగా అనావృష్టి అంటే ఏమి లేదని కాబట్టి ఇప్పుడు చూడండి భూమికి పర్వతములకు అనావృష్టి కలగజేసేదను కాబట్టి ఆత్మీయ చిహ్న అనేది అనావృష్టి అంటే బొత్తిగా లేకుండా అనర్థం అంటే కరువు భూమికి పర్వతములకు కరువు సరే ఇవన్నీ ఆత్మీయ చిహ్నలు ఎందుకంటే మతపరమైన జీవితంలో వీటిని గుడ్డిగా చదువుకుంటా పోతాం భూమి దేనికి సాదృశ్యము పర్వతం దేనికి సాదృశ్యం మీకు అందరూ తెలుసు పర్వతములన్నీ మతపరమైన జీవితానికి సాదృశాలు భూమి గొప్ప జనానికి సాదృశ్యం చూస్తే కాబట్టి వీళ్ళకి అంతా కరువు ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత క్షామము అంటే కరువు దేనికి ధాన్యము విషయంలోను ద్రాక్ష విషయంలోను తైలము విషయంలోను భూమి ఫలిం సమస్తము విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను నేను చేతి చే లోను చేతి పనులన్నిటి విషయంలోను క్షమము పుట్టించుతున్నాను కాబట్టి కరువు పుట్టించేది దేవుడే అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే ఎప్పుడైతే అనావృష్టి కలుగుతుందో భూమికి పొరతానికి పతపన జీవితానికి సాదృశ్యం కాబట్టి వాళ్ళు దేంట్లో కూడా వాళ్ళకి సమృద్ధి ఉండదు దేంట్లో కూడా వాళ్ళకి సమృద్ధి ఉండదు వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళకి సమృద్ధి ఉండదు అందుకంటే చెప్తున్నాడు చేతి పనులన్నిటిలో కూడా వాళ్ళకి సమృద్ధి ఉండదు పశువుల విషయంలో అంటే మీ పశువులలో కూడా మీకు సమృద్ధి ఉండదు మనుషుల విషయంలో కూడా మీకు సమృద్ధి ఉండదు అంటే మనుషుల పాపులేషన్ కూడా తగ్గిపోతా ఉంటది విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది వాళ్ళలో సమృద్ధి ఉండదు అంటే గొడ్రాల సాదృశ్యమైనది అంటే మతపరమైన జీవితం గొడ్రాలకి సాదృశ్యమైందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతిగా భూమి ఫలించదు తైలం విషయంలో తైలం ఉండదు అంటే ఆశ్రదం ఉండదు అభిషేకం ఉండదు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ద్రాక్ష రసము సత్యం ఉండదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ధృవనీకరిస్తామో మన దగ్గర సత్యం రాదు ఎందుకంటే నువ్వు తీర్మానించుకున్నా నాకు అవసరం లేదని కాబట్టి ప్రతి విషయంలో కరువు అని చెప్తున్నాడు మీరు తీర్మానించుకున్న విధానం బట్టి ప్రతి విషయంలో మీకు కరువు ఏ విషయంగా మీరు ఆహార మీ భోజనం విషయంలో మీకు కరువు ద్రాక్షరసము తైలం విషయంలోను దాని తర్వాత మీ చేతి పనుల విషయంలో మీరు చేసే ప్రతి దాంట్లో మీకు కరువుంటది అంటే మీరు ఎంత కష్టపడినా మీకు ఫలం రాదు ఒక వచ్చినా ఎగిరిపోతుందని చెప్తాను చూడండి అది మొత్తము రెండవ వర్షం నుంచి పదకొండవ వర్షం వరకు అది ప్రవచనం హెచ్చరికత కూడిన ప్రవచనం దాని తర్వాత పన్నెండవ వర్షం నుంచి ఆయన హెచ్చరిస్తుంది ఏరీతిగా శయల్దేలి కుమారుడిన జరుబాబులను యహోజాతకు కుమారుడిన ప్రధాన కుమారుడును ప్రధాన యాజకుండా అగు యహోశివ శేషించిన జనులందరు అంటే మూడు గుంపులు ఎరుగోబేలు యహోశివ శేషించిన జనం తమ దేవుడైన యహో మాట ఆలకించిరి మొదటి ప్రవచనానికి వాళ్ళు స్పందించు సరే ఇంతకు ముందు ప్రవక్తలు ఎంతమంది ప్రకటించినా వాళ్ళు స్పందించలేదు మనం చూస్తాం స్పందించినట్టు వాళ్ళు నటించరు కానీ వాళ్ళు సంపూర్ణంగా స్పందించలేదు స్పందించినా తర్వాత మళ్ళీ తిరిగి తరమారైనారు వాళ్ళు పాత కాలపు విధానాలను పాత జీవిత విధానాలను వాళ్ళు ఆమోదించారు కానీ వీళ్ళు ఇక్కడ స్పందించారు మందిరం కడతాం తిరుమనించొచ్చి మనం చేసిన తప్పే కరెక్టే అని స్పందించారు స్పందించి ఏం చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఆలకించి తమ దేవుడైనహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యహోవయో భయభక్తులు పూనిరి కాబట్టి హగ్గై ప్రవచనం వాళ్ళు విని దేవుని అందు భయభక్తులు కలిగిన ఉన్నారు తీరు మనిస్తున్నారు అంటే భయభక్ అంటే అవును మనం చేసిన తప్పు పనే మనం తిరిగి మనం దేవుని మందరం కట్టాలా మనం వచ్చింది ఏంది ఇక్కడ దాని కొరికే కదా అని వాళ్ళకి ఆ కనువిప్పగలిగింది ఇక్కడ ఒక మనం విషయం జాగ్రత్త అర్థం చేసుకోవాలా నీ సేవా జీవితంలో కూడా నువ్వు అనేకులకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఆ వాక్యం విని దాన్ని ఆలోచిస్తున్నారా లేదా నువ్వు గమనించాలా నీ బాధ్యత కేవలం విని వెళ్ళిపోయే వాళ్ళ ఉండద్దు వాళ్ళు కొంతసేపు దాన్ని నెమరు దాన్ని ధ్యానించాలా తలంచాలా ఈ వాక్యం దేనికి హెచ్చరి దేన్ని ఎందుకు నన్ను హెచ్చరిస్తుంది నాకెందుకు వచ్చింది ఈ వాక్యం అని వాళ్ళు తలంచినట్లు నువ్వు వాళ్ళని ప్రేరేపించాలి వాళ్ళని ప్రోత్సహించాలి హగ్గయి చేసిన పని కూడా అదే వాళ్ళందరూ దాన్ని తలపోస్తున్నారు అవును ఎందుకు ఈ వాక్యం మాకు వచ్చింది ఈరోజు మేమెందుకు ఇంతగా కష్టపడుతున్నాం మాకెందుకు క్షామం కలిగింది మాకెందుకు ఆహారం కొదువయింది మా డబ్బులు ఎందుకు త్వరగా ఖర్చు అయిపోయినాయి కానీ చేసుకోండి ఎప్పుడైతే నువ్వు దేవుని మందరాన్ని కట్టాలని తీర్మానించుకుని వచ్చినావో నీకు డబ్బులు ఆ రాజు పంపించింది అక్కడ నుంచి ఫారెన్ ఫండింగ్ అంటారు ఏమంటారు ఈ దేశంలో నువ్వు దేవుని మందిరం కట్టాలనుకుంటే డబ్బులు వస్తా ఉంటాయి ఎప్పుడైతే మందిరం కట్టడం మానేసి నీ సొంత మందిరం కట్టుకున్నావో డబ్బులు ఆగిపోయినాయి దీంట్లో ఆత్మీయ ఉందా లేదా దేవుని ఆశ్రదాన్ని నువ్వే అడ్డగించుకుంటున్నావు నీ జీవితంలో సమృద్దిగా ఆయన అనుగ్రహించే నువ్వే అడ్డగించుకుంటున్నావు ఎందుకు ఆయన పనిని నిర్వర్తించకుండా నీ సొంత పని నిర్వర్తించుకుంటున్నావు ఇదే మనం చేసిన తప్పు మనం అందరం ఈ రోజు కూడా ఆయన పనిని మనం నిర్వర్తించడం కొరకు తీర్మానించుకొని మన సొంత ఇండ్లు కట్టుకొని మన సొంత కుటుంబాలనే తీర్మానించుకొని నాకు ఇప్పుడు అంత నిమ్మలంగా ఉంది నా కొట్టల్లో చాలా ధనం ఉంది నేను దిన మూడు దేవరాత్రంలో తిని తాగి ఆనందిస్తా అని అనుకుంటే ఓరి వెరివాడా ఈ రాత్రిని మరించబోతున్నావు అని హెచ్చరించింది ప్రభు ఎందుకంటే నువ్వు ఎంత సంపాదించుకున్నా నీ ఆత్మ నీకు లాభం లేదన్న విషయము అనేకసార్లు మనల్ని హెచ్చరిస్తా ఉంటాయి అది మన ప్రభు చెప్పింది కాబట్టి వీళ్ళు దానికి స్పందించారు హగ చెప్పిండో దాన్ని ఆలోచించి అవును తప్పు మనం చేసిన పని మనం మీ లోకంలో వచ్చింది అనిలలాగా జీవించడానికి కాదు కదా అనడం లేదా అన్య ఆచార అన్య జనుల ఆచారంలో అభ్యసింపకుడి అనే ఇర్మియా గ్రంథంలో మనం మెనుసలు ధ్యానించడం ఈ వాక్యం అన్య జన్ముల ఆచారము అభ్యసించకూడదు అంటే ఈ లోకపు ఆచారాలు మనం అభ్యసించదు కానీ క్రైస్తవులు చేస్తున్నది అంత దానికి అనిలు ఎట్లా జీవిస్తారో వాళ్ళలాగానే జీవిస్తారు వాళ్ళ గుణగణాలు వీళ్ళు ఆచ నువ్వు ఈ లోకానికి ఉప్పులాగుండాలా ఈ లోకానికి వెలుగులాగా ఉండాలంటే వాళ్ళ గుణగణాలను మార్చేవాడి లాగా ఉండాలా కానీ ఉల్టా నువ్వే వాళ్ళ గుణగణాలు తీసుకొచ్చుకుంటావు అది నేను బాహతంగా చూస్తూ ఉంటాను కానీ ఏం చేస్తాం ఎందుకంటే అది నువ్వు తీర్మానం నువ్వు దాన్ని స్వీకరించి దాని ప్రకారం జీవించే స్థితిలో లేవిరొచ్చు అందుకే అంత సమాధాన జీవిస్తారు వీళ్ళు కూడా అట్లనే సమాధానం పడి మందిరం కట్టడం ఆగిపోయింది ప్రవచనం వచ్చింది అది అబద్ధ ప్రవచనం ఇది సాయం కాదు దేవుని మందిరం కట్టడానికి ఆయన ఎవడో ప్రవచిస్తే దాన్ని స్వీకరించింది వాడు స్వీకరించి వాళ్ళందరూ వాళ్ళ సొంత ఇళ్ళు కట్టుకుంటున్నారు ఆ అబద్ధ ప్రవచనము వాళ్ళని లోకాతీతంగా మార్చివేసింది లోకాషల తట్టు మార్చివేసింది అబద్ధ ప్రవచనంలో ఉన్న గుణగణం అది కాబట్టి ఈ లోకాన్ని అంటుకొని జీవించే ఏ ప్రవచనమైనా దృష్టి నుంచి పుట్టింది అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి నీకు సమృద్ధిగా దేవుడు ధనాన్ని ఇవ్వబోతుండే అది దృష్టి నుంచి పుట్టింది దేవుని పేరు వాడుకుంటుండ అంతే నేను మోసగించడానికి దేవుడు నిన్ను సమృద్దిగా ఆచరించబోతుండే ఇది ఆత్మీయమైనదా లేక శారీరకమైనదాని నువ్వు ఆలోచించాలా లేకపోతే నువ్వు ఖచ్చితంగా మోసపోతావు దేవుడు మనకు ముందుగానే వాటిని హెచ్చరించి అనేక సార్లు గొప్ప గొప్ప ప్రవక్తలే అబద్ద ప్రవసనలకి మోసపోయినట్టు మనం చూస్తాం రాజల గ్రంథంలో ఎన్నిసలని మీకు చూపించిన మికయా విషయంలో చూపించిన మికయా సిదికియా విషయంలో చూపించిన నేను ప్రవక్తలు వాళ్ళు కూడా ఆ రోజులలో ఒక కాలంలో ఇరిమియా కాలంలో నేను చూపించిన మీకు కెనయా గొప్ప ప్రవక్త తన దగ్గర దగ్గర దగ్గర మూడు వందల మంది ప్రవక్తలే ఉండే వాళ్ళందరూ ఒకే రీతిగా ప్రవచించారు హెనయ్య ఎట్లా ప్రవచిస్తే వాళ్ళందరూ ఒక రీతిగా ప్రవచించడం మనం చూస్తాం అది అబద్ద ప్రవక్త ప్రవచనం అని మనం ఎన్నిసార్లు చూసినాం కూడా బైబుల్లో దేవుడి దాన్ని అది నేను కాదు నేను వాళ్ళ పెద్ద ప్రవక్త ఎట్లా ప్రవచిస్తే తక్కిన వాళ్ళందరూ అట్లనే ప్రవచించారు అంటే వాళ్ళు నేర్చుకున్నారు ఏంటంటే ఆ అక్కడికి బయలుపరచబడ్డ ప్రవచనము అది ప్రభు నుంచి వచ్చింది అనేసి వాళ్ళు తీర్మానించుకొని వాళ్ళు కూడా మానవ శక్తితో వాళ్ళు ప్రవచించారు అదే సమానంగా మోసపోయారు వాళ్ళు మూడు వందల మంది మోసపోయట చూస్తాం ఎన్నిసార్లు కాబట్టి ప్రతి విషయంలో దేవుడు అరీతిగా మన పరీక్షిస్తా ఉంటాడు మనం అరీతిగా మోసపోకుండా ఉండాలనేసి మనము ఈ లోకంలో ఇతరులకు వెలుగుగా ఉండాల మన ప్రభు మన జీవితంలోంచి వాళ్ళని వెలిగింపజేయాలంటే మనం ఎంత స్పెషల్గా ఉండాలి ప్రతి విషయంలో ప్రతి దాంట్లో ప్రభుకి ప్రతినిధిలాగా నువ్వు ఈ లోకంలో జీవించాలా కానీ నువ్వు ఆయన పేరుని అవమానపరిచే మతపరమైన జీవితంలో ఉంటున్నట్టు మన మనిషి చూస్తూ ఉంటాం క్రైస్తవ జీవితంలో అది వచ్చింది వీళ్ళు స్పెషల్గా జీవిస్తారు వీళ్ళు చాలా పరిశుద్ధంగా ఉంటారు చూడదు అనేకులు ఆ రీతికి మన గురించి సాక్ష్యం ఇవ్వాలి వీళ్ళు తప్పులు చేయరు వీళ్ళు పాపం చేయరు అని మన గురించి వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి కానీ వాడేం క్రిస్టియన్ వాడేం క్రైస్తవడు అనేసి మనుషులు మన మీద నిందని ఒపుతూ ఉంటారు ఎందుకంటే వాడు దొంగ వాడు బయటికి క్రైస్తలని చెప్పుకుంటాడు కానీ వాడి గుణగణాలంతా చెత్త గుణగణాలు అని మన గురించి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతుంటారు ఎందుకు నువ్వు నిజంగా జీవిస్తున్నావేమో వాడు వాని కణు దృష్టి మీద పడింది వాటి మన క్రైస్తవ జీవితంలో ఆ రీతి ఉండడానికి వీలదు మనం చూస్తే అనేకులు వీళ్ళు స్పెషల్గా ఉంటారు వీళ్ళు ఎప్పుడన్నా ఇంతే వీళ్ళు తప్పులు చేయరు వీళ్ళు లంచాలు తీసుకోరు వీళ్ళు పాపం చేయరు వీళ్ళు మోసం చేయరు వీళ్ళలో కపటం ఉండదు అని వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి మన గురించి వాళ్ళు ఈ లోకానికి ఉప్పుగా ఉన్న అంటే ఇంట్లో చెత్త చెదారం అంతా కాలిపోవాల నుంచి నీ నీ జీవిత విధానం చూసి మన అనేకులు మార్పు చెందాలా ఆ రీతిగా నీ జీవితం ఉండాలన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి కానీ అందుకే మనల్ని హెచ్చరిస్తుంది ప్రభు నీ చేత చేసుకొని నువ్వు కష్టం తెచ్చిపెట్టుకున్నావు నీకు ఎందుకు కరువు నీ జీవితంలో నీకు ఎందుకు జ్ఞానం లేదు నీకు ఎందుకు తెలివి లేదు నీకు ఎందుకు స్కిల్స్ లేవు నీకు ఎందుకు నాలెడ్జ్ లేదు నీ చేతలను చేసుకుంటున్నావు ఆయన ఎప్పుడు నీకు కొరత చేయడు నీ జీవిత విధానము నువ్వు తీర్మానించుకున్న జీవిత విధానం వల్ల నువ్వు క్షేమం తెచ్చిపెట్టుకుంటావు నీ జీవితంలో ఈ విషయం మనల్ని బాగా హెచ్చరించాలా ఈ ప్రవచనం అందుకు రాయబడింది మనం తీర్మానించుకున్నాం సేవ కొరకు కానీ మనం చేస్తుంది మన స్వార్థ సేవ మన సొంత కొరకు జీవిస్తాం అందుకే మనకి కరువు కలుగుతుంది మనం ఎంత ప్రయాస పడుతున్నా మన చేతి పనులు క్షామే కలిగజేస్తున్నాయి మన నీ చేతి పనులన్నీ నీ కష్టాజితాన్ని ఆశరిస్తా అని ఆయన వాగ్దానం చేసిండు కానీ ఎందుకు నీకు ఆత్రం వస్తలేదు క్షామే కలుగుతుందంటే నువ్వు తీర్మానించుకున్నావు దేవుని గురుకు జీవిస్తా చెప్పుకొని బయట నువ్వు దేవుని గురుకు జీవిస్తలేవు నువ్వు క్రైస్తవ అని కూడా నువ్వు క్రైస్తవంలాగా జీవించలేకపోతున్నావు కానీ హగ్గ ప్రవచించిన ప్రవచనాన్ని వాళ్ళు స్పందించి దేవుని అందరు భయభక్తులు పూనుకొని పూనిరి అప్పుడు యహవ దూత ఇది రెండవ ప్రవచనం అప్పుడు యహోవా దూత అయిన హగ్గై కాబట్టి యహోవ ప్రవక్తలందరూ దేవుని దూతలని లేక దేవుని సేవకులు దేవుని దూతలని వాక్యం మరోసారి జ్ఞాపకం చేస్తుంది మనం అప్పుడు యహోవా దూత అయిన హగ్గై తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను ఈ విషయం మనల్ని బాగా ఆదరణకరంగా తయారు చేయాల ఎప్పుడైతే నువ్వు ఆయన భయభక్తులు కలిగి ఉంటావో ఆయన ఏమంటున్నా తెలుసా నేను నీకు తోడుగా ఉంటాను నీలో భయభక్తులు లేకపోతే ఆయన నీకు తోడుగా ఉన్నాడు అది ఎప్పుడైనా మనం వాక్యాన్ని ఇట్లా చూసుకున్నప్పుడు రివర్స్ ఫామ్లా కూడా చూసుకోవాలా ఆయన ఎప్పుడు నీకు తోడే ఉంటాడు ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉంటేనే నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన నీకు తోడే సరే నువ్వు భయభక్తులు ఎట్లా కలిగి ఉండాలి బ్రదర్ అంటే పొద్దున్నేసి ప్రారం చేసి పరిగెత్తే అయిపోతుందా కాని కాదు నువ్వు శరీరాన్ని పోషించడానికి పొద్దునేసి బ్రేక్ఫాస్ట్ చేస్తావు మళ్ళీ మదేనా అన్నం తింటావు సాయంత్రం డిన్నర్ చేస్తావు ఇంకేమో ఆకలి కలిగితే మళ్ళీ ఇంకొంత తింటావు నీ శరణ హరితిగా ఆసక్తితో పోషించుకున్నప్పుడు నీ ఆత్మను కూడా పోషించుకోవాలను నువ్వు పొద్దులేసి ఎంత సమయం గడుపుతావు దేవుని సన్నిధిలో ప్రార్థన వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎంతగా ఎంతసేపు ప్రార్థన చేస్తావు కనీసం గంట సేపు ప్రార్థన చేస్తావా నీకు గంటల టైం ఉంది ఎంతో ఫ్రీ టైం ఉన్నది అంత టైంలో నువ్వు సరే ధాన్యలో రోజుకి మూడు సార్లు ప్రార్థించేవాళ్ళనేసి మనం బైబుల్లో చూస్తాం దా దావి కూడా మూడు నాలుగు సార్లు ప్రార్థించినప్పుడు చూస్తాం బైబుల్లో అంటే పొద్దున గంట సేపు మధ్యాహ్నం గంట సేపు సాయంత్రం గంట సేపు ప్రార్థన చేసిన ఏమో తెలియదు ఎంత టైం చేసినో మనకు తెలియదు కానీ మూడు పూటల్లో వాళ్ళు ప్రార్థన చేస్తారు ధాన్యాలని మనం చూస్తాం మనం అంటే వాళ్ళు వాళ్ళ ఆత్మని అంతగా పోషించుకుంటున్నారు శరీరాన్ని ఎంతగా పోషించుకుంటున్నారో ఆదిత్యగానే ఆత్మ అంతా పోషించారు కానీ ఆశ్చర్యం ఏంటంటే దాని శద్రగ్ మెషక్ అభ్యర్థ వాళ్ళు శరీరాన్ని పోషించుకోలేదు మీరు ఎప్పుడైనా ధ్యానించండి దాని గ్రంథం మొదటి అధ్యాయం రాజు ఆ యవనస్తులని బాగా పోషించండి వాళ్ళు మంచి బలాఢీలుగా ఉండి ఒకరోజు నా సన్నిధికి రావాలంటే ధాన్యంలోనే తెసా మాకు రాజులు తినే ఆహారం అవసరం లేదు ఏమన్నాడు మాకు శాకాహారం కావాలన్నాడు శాకాదులు మాకు ఆహారం ఏమన్నా అంటే షాకాదు అంటే పండ్లు కూరగాయలు పప్పు దినుసులు అన్నట్టు మాకు మాంసం నాన్ వెజిటేరియన్ ఫుడ్ అని ధాన్యాలు తీర్మనించుకున్నాడు అందుకే ధాన్యాలకి అంతగా జ్ఞానం సరే మీరు అనొచ్చు వెజ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటే ధ్యానికి జ్ఞానం వస్తుందా అని వెజిటేరియన్ తిన్నా నాన్ వెజ్ తిన్నా జ్ఞానం రాదు ఈ విషయం నేను చెప్తున్నా మీరు ఏం తిన్నా మీకు జ్ఞానం రాదు జ్ఞానము కేవలము ప్రభు నుంచే రావాలా చాలా మంది ఏంట నాన్ వెజ్ తింటే బలం వస్తుంది ఎందుకంటే అది ప్రోటీన్ కదా ప్రోటీన్ అంటే కండలు మీ శరీరంలో కండలు పెరుగుతాయి సరే మళ్ళీ బాక్సర్వి కావాలన్నా ఫైటింగ్ చేయబోతున్నా వర్తన నీ కండలు ఎందుకు ప్రోటీన్ ఎందుకు కావాలి ఎక్కువ సరే ప్రోటీన్ అవసరం ఎంత అవసరమో అంతే అవసరం పప్పు దినుసుల్లో ప్రోటీన్ ఉంటుంది మళ్ళు మాంసం ఏం తినాలా మాంసంలో ఉన్న మాంసకృతులు అంటారు వాటిని మాంసకృతులు పప్పులల్లో కూడా ఉంటాయి ఏ పప్పు తిన్నా పప్పులలో ఉంటాయి కందిపప్పు శనగపప్పులు కూడా మాంసకృతులు ఉంటాయి కాబట్టి మళ్ళీ వెజిటేరియన్స్ కి మాంసర్రం కావాలా కాబట్టి మా పప్పు తింటారు వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ కి కూడా శర్రం పోషించబడాలి కాబట్టి వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటున్నారు సరే ఏమి తిన్నా గానీ బలం వస్తుందంటే ఎప్పటికీ రాదు ఎందుకంటే యోహోవానైనా బలము అని నువ్వు పాట లేదా నీకు బలం రావాల్సింది నీ ప్రభు నుంచే నీ తినే ఆహారం నుంచి కాదు కానీ నేను ఏ పెండిగా పోయినా కానీ ఏ మ్యారేజ్ ఫంక్షన్ పోయినా కాని క్రైస్తవ జీవితం చాలా గలీజగా అనిపిస్తుంది కొట్లాడుతూ ఉంటారు ఆహారం కోరు ఇంటింత ఆహారం తప్పులే తినడంలో గానీ నువ్వు దానిలాగా ఎప్పుడు జీవించలేదే అక్కడ ఆ విషయంలో ఎందుకు నేను ఆ రీతిగా తినద్దంటున్నాను అన్న విషయం బాగా అర్థం చేసుకోండి నాకేమన్నా ద్వేషం కాదు క్రైస్తవుల ఆహారం చూస్తే వీడు యుగ యుగాలు అన్నం తినడం లాగా ఉంటాడు అనిపిస్తుంది క్రైస్తవ జీవితం ఎప్పుడు మటన్ చూడడంలాగా ఎప్పుడు చికెన్ జోడనం లాగా అనిపిస్తారు క్రైస్తవులు ఎప్పుడు నేను ఇది గుర్తించాలంటే ఒక బ్రాహ్మణ్ స్త్రీ నాకు చెప్తుంటే ఈ మాట నేను విని ఆశ్చర్యపోయినా ఆమె ఒక హోటల్ పోతే అక్కడ క్రైస్తవ యవనస్తులందరూ పార్టీ చేసుకుంటున్నట్టు హోటల్లా ఆమె తన స్నేహితురాలు విదేశం నుంచి వస్తే వాళ్ళిద్దరు అక్కడ లంచ్ చేస్తామని పోయినారంట వాళ్ళకి ఎదురుగానే ఈ క్రైస్తవ యవనస్తులందరు అమ్మాయిల అబ్బాయిలు కూర్చొని మొత్తం టేబుల్ అంతా నింపేసుకున్నారంట నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ బిర్యానీలు అన్ని ఇట్లా విరగబడి తింటున్నారంట అది చూసేట చాలా కష్టతరంగా ఉంటుంది క్రైస్తవులు అంటారు సరే నేను దేశంతో చెప్తలేం గాని మన మీద వాళ్ళ ఇంప్రెషన్ అరీతే ఉంది నేను అందుకే మొదటి నుంచి కూడా ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వలేదు సరే శరంలో కొన్ని బలహీతలు ఉంటాయన గానీ నేను ఆహారంకి ఎప్పుడు ప్రాంతం ఇవాళ నేను ఈ రోజు కూడా రెండే చపాతీలు తింటా నేను చిన్నప్పుడు రెండే చపాతలు తినేవాడిని యవన యవన కాలంలో రెండే చపాతలు తిన్నాను ఈ రోజు కూడా రెండే చపాతులు తింటా పొద్దున రెండు చపాతీలు తింటా మధ్యాహ్నం రెండు చపాతూ తింటా ఫంక్షన్స్ కి పోతే పార్టీకి నేను నాన్ వెజ్ తిన్నాను మీరు ఎప్పుడైనా గమనించడం నేను తిన్నాను ఓవర్ వాళ్ళు బలవంతంగా గమనిస్తా త్వరగా తీసేసి ఒకటే రౌండ్ లో క్లోజ్ చేస్తా నేను తినను అన్నాను ఎందుకంటే దాని నుంచి నేర్చుకున్న విషయం నేను ఆయన రాజభోగములు అనుభవించి తన తాత్పర్యం కోల్పోతడమేమని భయపడి దేవుడు నన్ను ఎందుకు ఈ దేశానికి నడిపించిండు నన్ను ఎందుకు రాజస్ రాజస్థానంలో ఒక పెద్ద మినిస్టర్ నిలబెట్టిండు ఒక పని కొరకు నేను తినుకుంటా తాగుకుంటా మజాజ్ చేసుకుంటా ఆ పని మర్చిపోతే ఎందుకంటే ఆహారం నిన్ను తయారు చేస్తాడు నువ్వు బాగా సమృద్ధిగా ఆహారం తింటే నువ్వు బాగా కంటినిండ్గా నిద్ర వస్తుంది నిద్రపోతావు మర్చిపోతావు నీ పని ఎందుకొరకు ఈ లోకంలో జీవిస్తావు మర్చిపోతావు శత్రఘ్మేష గోలు ఈ నలుగురు ధాన్యాలతో పాటు వాళ్ళని తీర్మనించుకున్నారు కాబట్టి మనం ఎప్పుడన్నా ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి ఆహారం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అదే నేను అంటే నీ కంటి ఆహారం కూడా నీ నోటి ఆహారం గురించి నేను చెప్తలే నేను కంటి ఆహారం కూడా ఈ లోకంలో ఏది నీ కంట్లకు కనిపించినా మంచిగా మనోహరంగా దాని పట్ల జాగ్రత్తగా ఉండాల వాళ్ళు కన్ను కంట్లకి ఆకర్షణీయమైన ఎటువంటి అనిల ఆహార పదార్థాలను వాళ్ళు ఆశించలేదు కంట్రోల్లో పెట్టుకున్నారు వాళ్ళ జీవితాలే ఆహారం విషయంలో మీరు చాలా కంట్రోల్ ఉండాల సేవ జీవితంలో మీరు అనేక ప్రాంతాల్లో సేవ చేస్తుంటారు ఒకసారి నాలుగు సార్లు లంచ్ చేయాల్సి వస్తుంది ఒకసారి మూడు సార్లు డిన్నర్ చేయాల్సి వస్తుంది నేను చేసినట్ల అంతకుముందు ఫుల్ సేవ చేసినప్పుడు సాయంత్రం కనీసం మూడు మీటింగ్స్ కనిపించాను ఈ గట్కేస్తారు ఆ ప్రాంతంలో సేవలు చేసినప్పుడు మందిరాలు స్థాపిస్తున్నప్పుడు నేను చాలా కష్టపడి తిరిగేవాడు అక్కడంతా ఇద్దరు ముగ్గురు మీటింగ్స్ పెడతారు ఇద్దరు ముగ్గురు అన్నం పెడతారు ఎట్ట తింటాం ఏమంటుంది ఈ శరీరానికి అన్నం ఎప్పుడు తింటాం ఆకలేసి తింటాం ఆకలేసినాక ఆకలి తిన్నాక తినం కదా అన్నం కానీ వాళ్ళు పెడతారు ప్రేమ విందు అంటారు దానికి ఒక పేరు పెట్టారు క్రైస్తవులు ప్రేమ విందు పెడితే ఖచ్చితంగా తినాలి నువ్వు నీ శరాన్ని కృషింప చేసుకుంటావా నీ ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని కష్టపడతా ఉంటాయి దాన్ని జీర్ణం చేయడానికి లివర్ ఎంతగానో శ్రమ పడతా ఉంటుంది ఫ్యాంక్రీస్ ఎంతగానో శ్రమ పడతా ఉంటుంది ఆ రీతిగా నీ శరీరంలో నీ అవయవాల బాగా కష్టపడి పెడుతుంటావుకి రెస్ట్ అయ్యావు నువ్వు పొద్దు నుంచి మొదట సాయంత్రం వరకు అందుకే త్వరగా లోపల అవయవాన్ని దెబ్బతింటాయి సేవా జీవితంలో డయాబెటీసు హార్ట్అటాక్స్ బ్లడ్ ప్రెషర్స్ కామన్ కదా సేవా ఎందుకంటే దాని నుంచి ఆ లెసన్ నేర్చుకోలే సేవకులు నేను వాటికి అది తీర్మించుకున్నాను నేను చెప్పిన మా ఇంట్లో ఇక మీద నుంచి నేను అటువంటి ఆహారం తినదలుచుకోలేదు అనేసి ఎందుకు సడన్ గా తిమోతికి రాసిన పౌలు తిమోతికి రాస్తూ యుగ సమాప్తిలో కొంతమంది అంటారు ఇది తినద్దు అది తినద్దు అనేసి నువ్వు అట్లా తరగతునేమో చూసుకొని మళ్ళీ హెచ్చరిస్తా ఉంటారు ఎవరు హెచ్చరించినా గాని మనకు తెలుసు దానియాలు తీర్మానించుకుంటూ ఆహారం విని విషయాలలో చాలా జాగ్రత్తగా కంట్రోల్ గా ఉండాలా ఎందుకంటే నువ్వు తిని దేవుని పనిని మర్చిపోతావేమో అని అనేక రిజితిగా మర్చిపోతున్నారు ఆ రీతిగా అనేకులు ఆహారం పట్ల ఆసక్తి చూపించి సేవ జీవితంలో త్వరగానే వాళ్ళ జీతాలు ముగించుకుంటున్నారు ఎందుకంటే నీ శరీరం కృషించిపోతుంది ఇంకో పది సంవత్సరాలు బతకాల్సిన నువ్వు త్వరగానే కాలాన్ని ముగించుకుంటున్నావు ఎందుకు నీ శరీరాన్ని ఆల్రెడీ నువ్వు టయార్ చేసి పడేసినావు అలా సెటిల్ సేవ జీవితంలో ఇది ఒక గుణగణం మనకు ప్రతి ఇంటికి పోల్సి ఎంతమంది ఇంట్లో ప్రార్థన చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్క కేక్ పెడతాడు మళ్ళీ అన్ని దినాలే నేను తప్పదు అవును తింటే ఏమైతుంది ఈ శరీరం కడుపులో పడితే కడుపు ఏం చేస్తుంది అసలు పెట్టుకుంటా దాచిపెట్టుకుంటుందా అది దాచిపెట్టుకోదు కదా ఆ త్వరగా జీర్ణం చేసి పంపించేసలేదన్నీ ఆ ప్రాసెస్ లో నీ శరీరం అంతా అలసిపోతుంది ఆర్గన్స్ అన్ని దెబ్బతింటున్నాయి ఆ రీతిగా అనారోగ్య ఫాలో అవుతున్నావు మన డాక్టర్ల దగ్గర మందుల మీద విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నావు నీ ఈ కాలంలో నీ ఎందుకు వరకు జీవించినవు అన్న ఆ పనిని నువ్వు మర్చిపోతున్నావు దేవునికి తెలిసిన నేను ఇప్పుడు సేవ చేయడం అవసరం లేదు ఎందుకు నా శరీరం కృషించిపోతుంది వీళ్ళు అనుకుంది కూడా అదే కదా ఇంకా దేవుడి సన్నం కాదు నేను మందంగా కట్టడానికి కొరకా మానవ తలంపులు కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి దాని నుంచి నేర్చుకున్న విషయం అదే ఆ యవరిస్తులు నలుగురు ఒక నియమం ఏర్పరచుకున్నారు అన్నిలో వల్లే మనం తినకూడదు రాజసే రాజస్థానంలో అంతఃపురంలో రాజులు తినే ఆహారము మనం తినకూడదు తప్పులే తినడంలో కానీ తినకూడదని వాళ్ళు ఎందుకు తీర్మానించుకున్నారు ఒకవేళ తింటే ఆ సుఖానికి అనుభవానికి బానిసలు వాళ్ళు వాళ్ళ పనిని నిర్వర్తించుకోకుండా దాన్ని మర్చిపోతారేమో అని భయపడేది ఈ రోజు కూడా మనకు వర్తిస్తుంది ఈ రోజు కూడా మనకు వర్తిస్తుంది నేను నైట్లో ఎట్టి పరిస్థితులు నేను హెవీ ఫుడ్ ఎప్పుడు తినాను సరే మీరు అనేది ఎంత తినకుండా ఇంత లావు ఉన్నావు అంటే రెండు చపాతీలు తింటే ఇంత లావైతున్నాను నేను అదే నాన్ వెజిటేరియను చికెన్ మటన్ బిర్యానీ తింటే నా పరిస్థితి ఏమైడ్ ఆ రెండు చపాతలకే బాడీ ఇంత ఉంది నాది అంటే దీని విధానమా దానికి నేను ఏం చేయలేదు అదే నేను విపరీతంగా ఆహారం తింటే ఏం జరుగుతుంది ఇంకా అలా అయిపోయేవాడిని కదా త్వరగా నా వయసు ముగించిపోయాడు ఆయన పని నిర్వర్తించలేకపోయే వాళ్ళు బట్ ఇది మనం నేర్చుకోవాలా దేవుని యొక్క హెచ్చరిక ప్రతిసారి వాళ్ళు ఎందుకు దేవుడు మనకు ఆ వాక్యాన్ని ఆ రీతిగా రాసిపెట్టిండే ఖచ్చితంగా లేదా సత్యం ఉంది మనం నేర్చుకోవాలి దాని ప్రకారంగా జీవించాలి ఎందుకంటే ఎన్నో యుగాలు గడిచిపోతున్నాయి ఎన్నో తరాలు గడిచిపోతున్నాయి ఎంతో మంది మనుషులు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ నీ ఎందుకు అది ఆ రోజు ఆగిపోయింది వాక్యం ఎందుకు కొరకు నువ్వు ధ్యానిస్తున్నావు ఈరోజు ఖచ్చితంగా నీ జీవితం పట్ల దేవునికి ఆసక్తి కలిగింది అని డైరెక్ట్ చెప్పాడు ఇది తినొద్దు అది అనేసి చెప్పిండు పాత నిమిషం కాలంలో లేవి కావడానికి వస్తే మీరు అద్దినద్దు మీరు ఒంటే తినద్దు మీరు పందిని తినద్దు అని చెప్పిండు చెప్పిండే రకరకాల పక్షులని రకరకాల జంతులను తినదు అన్నాడు ఈరోజు అన్ని తినేస్తారు తినేది క్రైస్తవులు క్యామె తింటారు కెమెల్ తినదు వాక్యం కెమెలని తింటారు క్రైస్తవులు ఈరోజు తాబేలు తినద్దు ఎండ్రకాయలు తినద్దు ఇట్లాంటివన్నీ ఉన్నాయి బైబిల్లో అవన్నీ వాళ్ళే తింటారు మరి వాళ్ళు సరే వినొచ్చు పాత నిబంధన కాలంలో తినొద్దా బ్రదర్ కొత్త నిబంధన కాలంలో అన్ని పరిస్థితి పరచబడ్డాయి బ్రదర్ ఎట్లా పరిస్థితి పరచబడతాయి అక్కడ తినొద్దని ఇక్కడ తినమట్టడా ఒక్క స్థలంలో చూపించండి క్రొత్త నిబంధన వాక్యాలలో చెప్పినట్లు ఎక్కడ లేదు కానీ సేవకులే చెప్తుంటారు కొత్త నిబంధనలో అన్ని కొట్టేసిండే పాతయి మళ్ళీ పాత నిబంధన గ్రంథం ఎందుకు ఇష్టం మళ్ళీ తీసేసే నీ బైబిల్కి అప్పుడు భయం పాత నిబంధకాలంలో చెప్పబడ్డ వాక్యాలు ఇప్పుడు పనికిరావనేసిన వాటిని ధృణీకరిస్తున్నప్పుడు మన పాత పరిశుద్ధ గ్రంథమైన ఎందుకంటున్న దాన్ని ఉత్త కృత భాగం తీసుపెట్టుకుంటే సరిపోతుంది లైఫ్ కి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతగా ఉన్నవాడు ఆయన వాక్యం ఎప్పటికి గతించిపోదు అది పాత నిబంధన కాలపు వాక్యమైన కృత నిబంధన కాలప ఎప్పటికీ గతించిపోతుంది అది ఎప్పటికైనా ఒకటే విధానం ఎందుకంటే పందిలోనే ఎందుకు తిన పంది అది శానిటరీ ఇన్స్పెక్టర్ లాగా పనిచేస్తుంటది అది చెడుగును అంత క్లీన్ చేస్తుంది పరిసరాలనే క్లీన్ చేస్తూ పంది దాన్ని అట్లా పుట్టించండు దేవుడు కుక్కర్ అట్లనే పుట్టించండి పరిసరాలను క్లీన్ చేసే జంతువులాగా దాన్ని పుట్టించండు నువ్వు పరిసరాలను క్లీన్ చేసే జంతువుని తింటే నీ పరిసరాలు క్లీన్ ఉంటాయా తాబేలు తినకూడదు ఎందుకంటే అది వాటర్ లో చనిపోయిన జీవులను అది తినేసి వాటర్ని క్లీన్ చేస్తూ ఉంటుంది వాటర్ని శుభ్రపరుస్తూ ఉంటుంది తాబేలు నువ్వు తాబేలు తినేసి తినవంటే నువ్వు పిచ్చనువా ఎందుకంటే నీకు ఆ జ్ఞానం లేదు ఏయి పడతాయి తినేసేలా కుందేలు తినదు నుండి బైబుల్లో మన కుందేలే తింటే ఈ రోజు మనుషులు లేదు మేర అది పాత నిబంధకాలం అట్లా కొట్టేసి మనుషులు సమర్థించుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ సొంత తలంపులు ఉపయోగిస్తున్నారు అది దేవునికి అసహయం క్రీస్తు కలిగిన మనుషులు మీరే ధరించుకున్నట్టంటే ఆయన మనుషుని ధరించుకున్న అని వాళ్ళందరూ సొంత తలంపులు ఉపయోగిస్తారంటే ఆయన బాహాటంగా త్రునీకరిస్తారు క్రైస్తవులు ఎందుకు శ్రమలపాలవుతున్నారు ప్రపంచం అంతటా అంటే ఇదే కారణం బాహాటంగా ఆయన త్రుణీకరిస్తున్నారు మళ్ళా ఏమి పాపం ఎరగని వాళ్ళే ఎంతో ఇన్నోసెంట్ సేవ జీవితం ఎంతో పరిశుద్ధంగా ఉన్నట్టు ఎంతో పాపం నుంచి విడుదల మంది ఎంతో పరిశుభంగా తీర్మానించుకొని జీవించడంలాగా బయటకు కనిపిస్తూ ఉంటాం కానీ నువ్వు తెలియకుండానే తప్పులు చేస్తున్నావు సరే కొన్నిసార్లు తెలిసి కూడా తప్పులు చేస్తున్నావు అందుకు రోగగ్రస్తున్న నువ్వు అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు రెండవ ప్రవచనం వాళ్ళు ఎప్పుడైతే హగ్గయి చెప్పిన వాక్యాన్ని కి స్పందించి దేవుని ఎందుకు భయభక్తినవరో అప్పుడు దేవుని స్వరం వినిపిస్తుంది బాగా అర్థం చేసుకోండి నువ్వు ఎప్పుడైతే తీర్మానించుకొని యథాతతో నీ హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకుంటావో నీ హస్తాలని పరిశుద్ధంగా తయారు చేసుకోవాలా ఇది మనకు చాలా ప్రాముఖ్యం ఈ యుగ సమాప్తి మనం కాలంలో అనుకుంటున్నాం నీ హస్తలంటే నీ జీవిత విధానం నీకు నువ్వు చేసే ప్రతి పనులలో పరిశుభ్రంగా నువ్వు తయారు కావాలా నీ హృదయాన్ని పరిశుద్ధంగా తయారు చేసుకోవాలా ఈ కాలంలో ఎందుకంటే వాడు దుష్టుడు నిన్ను పాపంలో పడేస్తాడు నీ సేవ ఫలం రాదు నువ్వు ప్రార్థన చేసి అద్భుతాలు జరగవు ఎందుకంటే నీ హృదయం అంత చెడుగుతో నిండింది నీ హస్తాలు నీ నడబడి అంత చెడుగుతో నిండి ఉంది అద్భుతాలు చేయడం జీవితంలో నువ్వు ఏదో సేవ చేసినవారో నాకు ఆయన గోదావరి మహిమ నీ సేవకు నువ్వు పరిశుద్ధంగా పరిశుద్ధి కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలా నీ తలంపులు నీ హృదయ పరిస్థితి అంతా పరిశుద్ధంగా తయారు కావాలా నీ నడవడి నీ ప్రవర్తన నీ చేతి పని అంత పరిశుభ్రం చేసే ప్రతి పని పరిశుద్ధంగా ఉండాలా అప్పుడే నీ సేవలో నువ్వు అద్భుతాలు చూస్తావు దాని కొరకు నువ్వు ప్రయాసపడాల తప్పదు ఓం బోం భట్ అనేది కాదు ఇది క్రైస్తవ జీవితం కష్టించి ఫలించి అభివృద్ధి పొందుడి కష్టించకుండా ఫలం రాదు ఫలం రాకుంటే నీకు అభివృద్ధి రాదు అది దేవుడు చూపించిన ప్రిన్సిపల్ అది నువ్వు ఈ లోకంలో అభివృద్ధి చెందాలంటే కష్టించాలా నువ్వు కష్టపడకపోతే నీకు ఫలం రాని రాదు ఎట్టి పరిస్థితుల్లో ఫలాన్ని జాగ్రత్తగా కాపాడకపోతే నువ్వు అభివృద్ధి చెందవు ఈ లోకంలో అవన్నీ ముందుగానే మనకు చూపించింది కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు అదే రీతి కూడా లేక ఈ లోకాతీతమైన జీవితంలో ఈ లోకంలో ఏదైనా నువ్వు సాధించాలంటే కూడా నీ చదువులో నీ ఉద్యోగంలో నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు సాధించాలంటే కష్టించడం నేర్చుకోవాలా ఫలించడం నేర్చుకోవాలా అభివృద్ధి చెందడం నేర్చుకోవాలా దానికి వేరే మార్గం లేదు స్టెప్ బై స్టెప్ మార్గాలు అవి నేను పది స్టెప్పులు జంప్ అయి పైకి పోతుంటే అడి నుంచి కింద పడతాను కింద పడితే మళ్ళీ తిరిగి ఎప్పటికీ లేవు పైకి మనం తప్పుడు త్రోవల్ తొక్కడానికి వీల్లేదు అన్ని స్ట్రెయిట్ గా మనం పోవాలి ఇది ఇరుకు మార్గం అని చెప్తున్నాం కదా కాబట్టి రెండవసారి దేవుడు ప్రవచించినప్పుడు వాళ్ళందరూ దేవుడు వాళ్ళని హెచ్చరిస్తుండే నేను మీకు తోడంటాను ఎందుకంటే మీరు నా ఎందుకు భయభ తగలిగిన కాబట్టి యోహోవా యూదా దేశపు అధికారి యాగు శైల్తేలు కుమారైన యొక్క మనసును ప్రధాన యాచకుడు యహో జాదాకు కుమారుడిన ను మనసును శేషించిన జన్మందరి మనసును ప్రేరేపింపగా చూడండి ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో ఫస్ట్ స్టెప్ దేవుని అందుకు భయభక్తులు నువ్వు స్థితపరుస్తావో స్థితపరుచుకుంటావో అని కాపుదల ఉంటాడు ఆయన నీకు కాపుదల ఉన్నప్పుడు ఆయన పరిశుధాత్మని ప్రేరేపిస్తాయి ఈ విషయాలు స్టెప్స్ పరశుధాత్మ ఎట్లా పొందుకోవాలంటే రకరకాల కథలు చెప్తా రకరకాల బోధనలు చెప్తాంటారు కానీ ఇక్కడ స్టెప్స్ చూపించండి చూడండి మొదటిది నువ్వు ఆయన ఎందుకు భయభక్ కలిగాలంటే పాపం విడిచిపెట్టాలి భయం పాపి నరకం భయం నీకు రావాలా నేను పాపి నేను రక్షణ పొందాల పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం స్వీకరించాలనేది అక్కడి నుంచి నువ్వు రక్షణ భక్తి ఆయన ఎందుకు భక్తి పెరగాలంటే ఆయన గురించి బాగా నేర్చుకోవాలి బైబుల్ ధ్యానంలో నువ్వు అధికంగా ఆయనలో సమృద్ధిగా స్థిరపడాల భక్తి దానికి సాదృశ్యమైంది ఆరాధనలో వాక్య పరిచయలు ప్రతి విషయంలో నువ్వు అభివృద్ధి చెందాలనేది భక్తికి సాదృశ్యమైంది అందుకే పొద్దున్న లేస్తే నువ్వు కంపల్సరీ దేవుని వాక్యం ధ్యానించాలి ఎంత ఆలస్యప ఎంతగా పని ఉన్నాయ్ ఎంతగా నిమగ్నమైన ఎక్కడ పరిగెత్తాలను గానీ ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలా లేకంటే మంచి దేవుని పుస్తకాలు ధ్యానించాలా నీ ఆత్మని పోషించుకోవాలా బ్రేక్ఫాస్ట్ ఎట్లా చేస్తావు నీ శర్రానికి కొరకు అటనే నీ హృదయానికి నువ్వు వాక్యాన్ని ధ్యానించాలా ధ్యానించకుండా నువ్వు బయటకు పోనే పోవద్దు వర్షిప్ చేసుకోకుండా బయటకు పోనే పోవద్దు నువ్వు పాటలు పాడకుండా దేవుని శృతించకుండా ఆయన కొనియాడకుండా నువ్వు ఏ పనిలో నిమగ్నం కావద్దు ఎందుకంటే నువ్వు మళ్ళా గొప్ప జనంలో గుంపులో పడిపోతున్నావు వాళ్ళు చేస్తారు అట్లా గొప్ప జనం ఆచారబద్ధంగా లేదా పొద్దున్నే ఐదు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తారు బైబులు చదివేస్తారు పరిగెత్తిపోతారు అన్ని మర్చిపోతారు ఏం చదివినా కూడా వాళ్ళు తెలియదు బైబుల్లో ఎన్ని పుస్తకాలు కూడా వాళ్ళు తెలియదు వృద్ధాప్యం వచ్చినా కూడా బైబుల్లో ఏ పుస్తకం ఎక్కడి నువ్వు తెలియదు వృద్ధాప్యంలో వాళ్ళు బైబుల్ చదవమంటే నువ్వు పుస్తకం తినమంటే వెనకడికి ముందుకి ముందు వెనకడికి చేస్తుంటారు వాళ్ళు కలిసి ఉన్న తప్పుగా చెప్తలేము ఎందుకంటే వాళ్ళు గొప్ప జనంలాగానే ఉండిపోయారు శాశ్వతంగా వృద్ధాప్యంలో కూడా కానీ వాళ్ళు ఎప్పుడు ప్రభుల్లో ఎదుగుతారు ఆత్మీయ జీవితంలో తండ్రులాగా ఎప్పుడు వాళ్ళు ఎదుగుతారు కాబట్టి దేవుడు ఎప్పుడు తన ఆత్మ అభిషేకం నీకు అనుగ్రహిస్తాడు ఎప్పుడు నిన్ను ప్రేరేపిస్తాడు ఆయన ఆత్మాభిషేకం నిన్ను ప్రేరేపించడం కొరకు ఇస్తుండం ఇక్కడ తెలుస్తుంది ఎందుకు పరశుదాత్మ నీకు అనుగ్రహిస్తాడు ఆయన ఆయన సేవలో నిన్ను ముందుకు నడిపించడం కొరకు పరశుదాత్మ అభి అభిషేకమిస్తాడు సంస్థల విషయంలో మనం చూస్తాం ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి వచ్చిందో ఆయన ప్రేరేపిటబడ్డవాడు ఆయన ఆయన ప్రేరేపించింది పరశురాత్మ అప్పుడు పోయి ఆయన శత్రుల మీద పడి అనేకలను చంపడామని చూస్తూ ఉంటాం అది పాతలింపదన విధానం ఈ రోజు విధానం ఏంటి ఎప్పుడైతే పరశురాత్మ వచ్చినప్పుడు నువ్వు ప్రేరేపింపబడి ఆయన కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి జీవిస్తావు నీ వయసు దాటిపోతున్నా నువ్వు ఎవరు కూడా నడిపించలేదంటే నీ జీవితం వృధా అయిపోయినట్టే ఆయనలో నిష్ఫలమైన జీవితం నువ్వు ఇంతవరకు ఫలించలేదంటే నువ్వు ఈ లోకంలో ఎంతగా సంపాదించుకున్నా ఉద్యోగాలు చేసుకున్నా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా అది పనికిరాయింది ఎవరీతిగా చెప్పాలంటే ఎందుకంటే ఈ లోకంలో గతించపోతుంది శాశ్వతంగా ఉండేది ఏంది ఆయన ప్రేమ పొంది రాష్ట్ర పదాలు చూస్తాం శాశ్వతంగా ఆయన ప్రేమ అంటే రక్షణ అనుభవం శాశ్వతంగా ఉండేది రక్షణ అనుభవం నువ్వు ఒక్కరిని కూడా దేవుని శైలలో నడిపించకపోతే నువ్వు రక్షణ అనుభవంలో ఎవరు తీసుకురాకపోతే నువ్వు చెడదాసుడువే ఆయన దృష్టిలో స్వార్థపరుణవే నిన్ను నువ్వు కాపాడుకున్నావు రక్షించుకున్నావు కానీ ఒక్కని కూడా దేవుని శాన్యానికి నడిపించలేదంటే నువ్వు స్వార్థపరుణ్వే ఈ రీతిగా క్రైస్తవ జీవితం తయారైంది సరే మనం ఆ రీతి ఉండడానికి వీలు లేదు కాబట్టి మనం ఈ రీతిగా ప్రయాసపడుతున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నాం ఇరవై సంవత్సరాలు కావచ్చు యాభై సంవత్సరాలు కావచ్చు అది మన కాలం ముగించేంత వరకు మనం ఇదే తలంపుతోని ఇదే ప్రయాసంతో మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకొని పోవాలా కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు నిన్ను నువ్వు ఆయన భయభక్తులు కలిగి తీర్మానించుకుంటావో ఇప్పుడు స్టార్ట్ చేస్తా సేవ స్టార్ట్ చేస్తా దేవుని మందరం కడతా అని తీర్మానించుకున్నావో అప్పుడు దేవుని యొక్క ఆత్మ వాళ్ళని ప్రేరేపించింది అప్పుడు వాళ్ళు ఏం చేసే ప్రేరేపించు కోడి వచ్చి రాజ దర్యావేశి యొక్క ఏలుబడి అందు ఏ సంవత్సరం రెండవ సంవత్సరం ఆరవ నెల ఇరవై దినం సరే అంటే ఇరవై నాలుగు బై డేట్ అంతేనా ఇరవై నాలుగు ఎన్ని సందిస్తాం ఆరవ నెల ఇరవై నాలుగవ దినం దాని తర్వాత రెండవ అధ్యాయంలో చూస్తున్నాం కదా ఏడవ నెల ఇరవై ఒకటవ దినం అంతేనా దాని తర్వాత తొమ్మిదవ నెల ఇరవై దినం ఇరవై నాలుగు అనేది రెండుసార్లు చూసినాం తర్వాత మూడు సార్ ముప్పై వచ్చిన ఇరవై వచ్చినం మరియు ఆ నెల ఇరవై మూడు సార్లు చూస్తున్నాం ఇరవై అని చెప్తున్నాడు అంటే ఇరవై నాలుగవ తేదీన ప్రవచనం వచ్చింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు ఏ నెలలలో ఆరవ నెల ఏడవ నెల అదే నెల ఒకటేమో తొమ్మిదవ నెలనా ఒకటి ఏడవ నెల ఒకటి ఆరో నెల ఒక తొమ్మిదవ నెల అంటే ఆరు ఏడు తొమ్మిది ఎనిమిది లేదు ఎనిమిదవ నెల ప్రవచనం రాలే ఆరవ నెల వచ్చింది ఏడవ నెల వచ్చింది తొమ్మిదో నెల వచ్చింది వీడికి సంబంధించిన విషయంలో మనము వచ్చేవారం దీన్ని ముగించుకుంటాం మనము హగ్గై గ్రంథం త్వరలో మనం ముగించుకోబోతున్నాం కాబట్టి ఈ రోజు నేర్చుకోవాల్సిన విషయం నీకు దేవుని యొక్క ప్రేరేపణ రావాలంటే ఆయన భయభక్తులు రావాలా దేవుని యొక్క ఆత్మీయ నడిపింపునికి రావాలంటే ఆయన ఎందుకు భయభక్తులు రావాలి నువ్వు పరిశుధాత్మ అభిషేకం కావాలంటే ఆయన ఆత్మ నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి దాని తర్వాత ఏం జరుగుతుంది అప్పుడు ఏం జరిగిందో చూడండి వారు కూడి వచ్చి రాజైన దర్యవేషలుబడి రెండవ సంవత్సరం ఆరవ నెల ఇరవై దినమున సైన్యంలోకి అద్పతికు తమ దేవుని మందిరపు పని మొదలు పెట్టి పద్దెనిమిది నెలలకు ముందు ఆపేసిన పని మళ్ళా ఎంత లేట్ దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు లేట్ దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు లేట్ ఆ రెండు సంవత్సరాలు వాళ్ళు కట్టింటే మందిరం ఎంత పెద్దగా అయిపోయో పెద్దగా అయిపోయింది కదా రోజు కింద కట్టుకుంటా పోతే మందిరం పెద్దగా అవుతుంది చూడండి అనేక సార్లు మన జీవితంలో కూడా అట్టనే ఉంటాం మనంతట మనమే దేవుని యొక్క ఆత్మీయ విషయాలలో ఎదగకుండా వెనకపోతూ ఉంటాం ఎందుకు మన సొంత పనులు ముగించుకోవడం కోరు మన సొంత పనులలో నిమగ్నం అయిపోయి ఇది మనల్ని అందరినీ దుష్టుడే ఆటకపరుస్తూ ఉంటాడు మన సొంత పనులలో మనం పడిపోయి దేవుని సేవని పక్కన పెడతాం మీ నా జీవితంలో కూడా అంతే జరిగింది నేను కూడా ఎన్నిసార్లు అంతే చేసినా మీ జీవితంలో కూడా జరిగింది నాకు తెలుసు కానీ నేను మీకు చెప్పడం అవసరం లేదు మీరు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఎందుకంటే నేను మీకు ఇందాకనే హెచ్చరించిన ప్రతి వాక్యం మీరు ధ్యానించినప్పుడు మీరు తలంచుకోవాలా బాగా ఆలోచించాలా ఎట్లా ఇది నా జీవితాన్ని వర్తిస్తారు ఎందుకంటే ఆయన ప్రతిసారి మన తను ఇప్పుడు గొప్ప గురించి మనం మాట్లాడతాం మీద లక్షణాల సంబంధించిన వాక్యం మీరు తీర్మానించుకోరు సేవ కొరకు వచ్చి కూడా మీరు పద్దెనిమిది నెలల క్రితం ఆపేసిన పని మళ్ళా రెండు సంవత్సరాల తర్వాత ఆరంభిస్తున్నారు అంటే మీ సేవ రెండు సంవత్సరాల క్రితమే ఆగిపోయింది రీతిగా చెప్పాలంటే అదే ఆ రెండు సంవత్సరాల క్రితం నుంచి మీరు ఈ రోజు వరకు కంటిన్యూ చేసింటే మీ సేవలో ఎంతమంది రక్షణకు వచ్చేటప్పుడు మీరు చేయలేదు కాబట్టి ఎంతమంది మరణించినారు రక్షణ పొందకుండా ఆ బాధ ఆ వేదన నిన్న ఘోషించాలా నీ హృదయంలో ఘోషించాలా నేను నా స్వార్థ నా సొంత నా కుటుంబం కొరకు నా కొరకు నాది నా కుటుంబం నేను అని ఆలోచిస్తూ దేవుని పనిని పక్కకు పెట్టేసిన గంభీరంగా నా మందిరం అలంకరించుకోవాలన్న తపనలో నా జీవితాన్ని బాగా అలంకరించుకోవాలన్న తపనలో నేను హయ్యర్ కరీర్ సంపాదించాల హయ్యర్ స్థితిలో ఎదగాల ఉన్నత స్థితికి ఎదగాల డబ్బులు బాగా సంపాదించుకోవాలా ఈ లోకంలో అన్న ఆ తపనలో నువ్వు పని పక్కకు పెట్టేష్ణువు మన జీవితాలన్నీ అంతే అందుకే మరీ విజృంభించి ఆయన పని కొనసాగించడానికి సరే ఇప్పుడు మనకి హాలిడేస్ వస్తున్నాయి ఎండాకాలం అటు వచ్చే వచ్చే వారం నుంచి నేను ఫ్రీ అయిపోతున్నా కాబట్టి ఇంకా రకరకాల ప్రాంతాలు ఊర్లు తిరగడం తీర్మానించుకున్నాను ఎందుకంటే వరంగల్ నుంచి నిజామాబాద్ నుంచి కొన్ని ఇట్లా వచ్చినాయి అటు పోయి సేవ చేయాలి మనం తప్పదు రెండు రెండు రోజులు పోయి మీటింగ్స్ పెట్టాక తప్పదు ఎండాకాలం వస్తుంది కాబట్టి మీరు కూడా తీర్మానించుకోండి మీకు ఎక్కడైనా సేవ చేయడం తీర్మానం ఉంటే ప్రార్థనలు పెట్టండి ప్రేరేపణిస్తే దేవుడు పోయి ఆ ప్రాంతాలను మనం సేవ చేస్తాం అనేకలకు ఈ సత్యాలు మనము ప్రకటిస్తాం దేవుడి చిత్తం అనేక ప్రాంతాలకు మనం వెళ్తాం సరే ప్రతిదీ డబ్బుతో కూడిన పని ఆయన సేవ కొరకు ఆయననే డబ్బు ఇచ్చుకుంటాడు కదా ఇక్కడ వాక్యం చూసింది కూడా అదే కదా ఆయన మందం కట్టడానికి మనం తీర్మానించుకున్నప్పుడు ఆయననే డబ్బు ఇస్తాడు ఎందుకంటే గతంలో చేసినప్పుడు ఒక మీటింగ్కి దగ్గర దగ్గర ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు ఖర్చు అయ్యింది నేను ఎవరి మీద ఎవరిని ఆశించాలి పైసలు నా సొంత జేవల నుంచి పైసలు పెట్టి నేను సేవ చేసుకున్నాను ఈ రోజు కూడా నేను ఎవరు అడిగాను పైసలు ఆ రోజు పాస్టర్స్ మీటింగ్ అంటే ఖచ్చితంగా ప్రతి పాస్టర్కి ఆ డిస్టిక్ లో వాడు అక్కడ నుంచి ఏ ఏ ఊర్లో ఉంటాడో వాళ్ళందరూ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ రావాలంటే వానికి నేను డబ్బులు ఇవ్వాలా వాడికి బస్ ఛార్జీలు ఇవ్వాలా వచ్చినందుకు అన్నం పెట్టాలా అవన్నీ నేను పెడతాను ఎందుకంటే నేను తీర్మానించుకోవడా అట్లా ఎన్ని సంవత్సరాలు నేను చేసిన వాళ్ళని కాబట్టి ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోను ఎందుకంటే నాకు ఆసక్తి ఉంది నేను చేయాలని ఆసక్తి ఉంది సరే డబ్బులు ఇస్తే నేను తీసుకోను చాలా మంది ఇవ్వడానికి ప్రయత్నించరు కానీ ఏంటంటే లేదు నీకు నీకు ప్రేరేపణ వచ్చింది కాబట్టి నువ్వు ఎగరైనా పెట్టుకో ఖర్చు కానీ నాకు అవసరం లేదు నేను నువ్వు కూడా సేవ చేసినావు కదా నేను ఇచ్చే డబ్బుతో చేయొచ్చు కదంటే లేదు లేదు నాకు ప్రేరేపణ కలిగింది అని నేను చేసుకుంటా మీకు ప్రేరేపలి మీరు పోయి ఎందుకంటే అందరూ సరే డబ్బులు ఇవ్వడం సునాసం నీ జేవులకి వెళ్ళి డబ్బులు ఇస్తాను నేను పోయి కష్టపడాలి సేవ చేస్తున్నాను కానీ మీరు కూడా ఆ కష్టాన్ని కష్టంలో పాలు పొందాలా అప్పుడే దాని విధానం మీకు అర్థం అవుతుంది సేవా విధానం అప్పుడే మీరు నిజమైన సేవకులుగా తయారు కాగలరు కొత్తగా డబ్బులు ఇస్తేంది దాంట్లో అర్థం లేదు నువ్వు ఇచ్చినా ఒక అన్ని ఇచ్చినా ఒకటే అర్థం నాకైతే చాలా మంది అనిస్తారు డబ్బు నేను వద్దంటే అనిలిస్తారు ప్రభుని నమ్ముకుని వాళ్ళు నువ్వు మంచి సేవ చేస్తున్నా నువ్వు నువ్వు యథార్థంగా పోయి ఊర్లల్లో సేవ చేస్తావు కదా ఇగో నేను పైసే తీసుకుంటే వద్దంట నేను నీకు నువ్వు నాకు పైసలు ఇచ్చిన కరెక్ట్ నువ్వు నువ్వు ప్రవరణ నమ్ముకున్నప్పుడు నీ పైసై నాకు ఎందుకు నీకు బాగా అర్థమవుతుందా వాళ్ళు డబ్బిస్తే నేను పోయి సేవ చేయాలన్నా ఇటువంటి స్థితిలు నాకు అనేక సార్లు కాబట్టి నీకు ప్రేరేపడగలిగితే నువ్వు పోయి సేవ చేసుకో అంతే ఒక పాద ఒక బ్రదరు తెలిసిన బ్రదర్ ఆయనకి ఎప్పుడు ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది అంట అక్కడెక్కడో కొండ ప్రాంతాలలో అక్కడ కోయోళ్ళు ఉంటే సరిగా బట్టలు కూడా ఉండవు నాకు వాళ్ళ ప్రాంతంలో నాకు సేవ చాలా ఆసక్తి పుట్టింది అని నీసే చెప్పింది అతను ఈ రోజు వరకు కూడా పోలేదు అక్కడికి ఈ చెప్పబట్టి కూడా నాకు దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి ఎక్కువ అయిపోయి హైదరాబాద్ లో స్థిరపడిపోయిండు ఆ సేవ మర్చిపోయిండు శాశ్వతంగా నేను కూడా నేను ఎందుకంటే ఎన్నిసార్లు మనం వెంటబడ్డ లోబడిన వాడికి మనం ఏం చేస్తాం చెప్పండి విడిచిపెట్టేస్తాం నువ్వు లోకాతీతంగా ఉండాలని తీర్మానించుకున్నప్పుడు విడిచిపెట్టేస్తాం నేను అట్లా చాలా మందిని విడిచిపెట్టేస్తాను మీకు తెలుసలేదు ఎందుకంటే అటువంటి వాళ్ళు మనం సహవాసంలో ఉంటే మన చెడిపోతుంది వాళ్ళని ప్రేమిస్తాం మనం క్షమిస్తాం అంత బానే కాని మనతో పాటు సేవ చేస్తూ లోకాధిగా వెళ్లిపోయిన మనము తిరిగి రప్పించుకోలేము చాలా కష్టం వాళ్ళని తిరిగి రప్పించుకోవడం అందుకే ఎంత మంచి వాక్యం చేపట్టడానికి నేను పక్కకు ఎందుకంటే వాడిలో చేదువేరు పుట్టినాక నువ్వు చేదువేరు తీయలేవు మరి విశేషంగా జాగ్రత్తగా పరిశీలించి వీడు మన సేవ మన సేవలో నిజంగా నిలబడగలడా మనతో పాటు నిజంగా సేవ చేయగలడా అని మనం పరిశీలించుకోవాలా లేకపోతే మనం జారిపోతాం అది చాలా జాగ్రత్తగా మనము మన సేవలు మనం ఈ విషయాలు కొనసాగించుకోవాలి కాబట్టి మన ప్రభుయే తప్ప ఎవరు కూడా మనకి ప్రేరేపణ అనుగరించలేరు అంటే పరశుధాత్మ అని నడిపింపు అనుగరించలేరు కాబట్టి ఆయన పరిశుధాత్మ అనుగరించినప్పుడు వాళ్ళందరూ తిరిగి లేచి మందిరం కట్టడం ఆరంభించుకున్నారు నీకు నిజంగా ఈ రోజు పరిశుధాత్మ అభిషేకం ఉంటే మందిరం కట్టడానికి నువ్వు తీర్మానించుకోవాలి ఈ రోజు నుంచి మందిరం కట్టాలంటే పలాని ఊరికి పోయి ఫౌండేషన్ స్టోన్ వేసి రాళ్లు రప్పాలు కట్టి టెంపుల్ కట్టాలంటారు అది కానే కాదు మందిరం కట్టాల్సింది ఎందుకంటే మీరు ఇంటి వెనక చూడండి ఒక వ్యాఖ్య నేను చూపిస్తాను మార్కు శు వార్త పద్నాలుగవ అధ్యాయంలో ప్రభు మీద వాళ్ళు నేరం మోపుతున్నారు ఈ లోకస్తులు లేక వాళ్ళు ఎవరంటారు శాస్త్రులు పరిచయాలు మన ప్రభు మీద నేరం మోపుతున్నారు ఆయనని దూషిస్తున్నారు ఏమని దూషిస్తున్నారో చూడండి సరే వాళ్ళు దూషిస్తున్న విధానము ఒకటి ఉంది కానీ నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంది మార్కు సువార్త అధ్యాయము యాబై తొమ్మిదవ వచనం ఇంగ్లీష్లో యాభై ఎనిమిది ఉంది కానీ తెలుగులో యాభై లేదు యాభై ఏడు యాభై తొమ్మిదికి జంప్ అయిపోతుంది చేతి పని అయినా బాగా చేసుకోండి చేతి పని అయిన దేవాలయంను పడగొట్టి మూడవ దినములలో మూడు దినములలో చేతి పని కాని మరి దేవాలయంను నేను కట్టుదునని వీడు చెప్పుచున్నాడు అని వాళ్ళు నింద వేస్తున్నారు అంటే ప్రభు చెప్పిండు ఈ విషయం మనం చూస్తాం చూసిన కూడా ఈ వాక్యాన్ని చేతి పని చేత కట్టబడిన మందిరము కూలినాక మూడవ నాడు చేతి పని తో కాని మందిరంని ఆయన కడతానాడు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా నువ్వు చెదుతో కట్టే మందిరం కానే కాదు అసలు మందిరం ఆయన చెప్పిండు కాబట్టి వాళ్ళు దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి అది ఆత్మీయమైన సూచన వాళ్ళు దాన్ని శారీరకంగా అనుకున్నారు ఇంత పెద్ద బిల్డింగ్ ని త్రీ డేస్ అలా థర్డ్ డే ఎట్లా అది చేతి పని కాకుండా ఈయనకేమైనా వెర్రితనమా లేక దయ పట్టిందా అని అందరు అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఇంకా శారీరకంగా ఉన్నారు కాబట్టి కానీ ఆత్మీయంగా ఉన్న మనము ఏ రీతిగా దీన్ని అర్థం చేసుకుంటున్నాం ఆయన చెప్తున్న మందిరము చేతి పనులతో కాని మందిరం అది దేవుని బిడల సహవాసం ఆ దేవుని బిడల సహవాసాన్ని కట్టడం కొరకు మనం తీర్మానించుకోవాలి యుగ సమాప్తిలో అన్న విషయం ఈరోజు మనకి హబకు మొదటి అధ్యాయం ముగింపులో మనం ఉంటుండగా విషయం అర్థం కావాలి మనకి చేతి పనులతో కట్టని మందిరం కొరకు మనం ప్రయాసపడాలా ఈ రోజు నుంచి నీకు పరిశుధాత్మ అభిషేకం ఉంటే ఆ పని కొరకు ప్రయాసపడండి కానీ ఈ రోజు అందరూ పరిశుధాత్మత్వాన్ని కొట్టుకుంటా అరుసుకుంటా ప్రభు మాకు పెద్ద మందిరం కావాలా హైదరాబాద్ పెద్ద మందిరం కావాలా ఏషియాలో పెద్ద మందిరం కావాలా మా మందిరానికి ఇది కావాలా మా మందిరానికి అది కావాలా ఫ్యాన్స్ కావాలా ఏసీలు కావాలా కుర్చీలు కావాలా మ్యూజిక్ సిస్టమ్స్ కావాలా అంతే శారీరకమైంది అలా తప్పేమంది బ్రదర్ అని సంబంధించుకుంటారా ఆ రీతిగా నువ్వు పెద్ద పెద్ద మందిరాన్ని కట్టి వాటిని మృగాల్లాగా తయారు చేస్తున్నావు అవి గంభీరంగా అహంకారంగా గర్వంగా మాట్లాడుతున్నాయి ఈరోజు ప్రపంచం మద్దట మహాబులోనికి అది సాదృశ్యంగా ఉంది కాబట్టి మన పరు మన ప్రభు మనకి తన ఇచ్చిన ఆ యొక్క పరిశుధాత్మ మనము ఆయన మహిమార్దంగా వాడుకోవాలంటే కేవలము ఆ మందిరాన్ని కట్టే ఆరంభంలో మనం మన జీవితాలను మనం కొనసాగించుకోవాలి అటువంటి కృపని మన ప్రభు మనకు అనుగరించడానికి ప్రార్థించినాం కృప మైడేస మీకు అందాలైనా ప్రవ్వ చేతి పనితో నిర్మించబడ్డ మందిరము కూలిపోవడం మీరిచ్చిన ప్రవచనం ఎరుసలిం మందిరం ఈరోజు లేదు ప్రవ్వా ప్రపంచంలో కెల్లా అతి గంభీరమైన అతి వైభవంగా కట్టబడ్డ మందిరం అది ఒకటే తల నుంచి అధికాల వరకు ఆ మందిరానికి బంగారు రేపు పొదిగింపబడింది వజ్రాలు వైడిరాలు మాణిక్యాలతో అది పొదిగింపబడ్డ మందిరం ఆశ్చర్యకరంగా కండ్లకు ఒక వింతగా కట్టబడ్డ ఆ మందిరం నామరూపాలు లేకుండా భూమి పురాదల వరకు తొలిచి వేయబడింది ఆయన ఈరోజు లేదది కానీ చేతుల పని కాని మందిరాన్ని మీరు కడతారు ఆ రోజు ఆ మనుషులు దాన్ని గ్రహించలేదు ప్రభావ కానీ మీరు మాకు అది అర్థం చేసినారు మేము నమ్ముతున్నాం మీరు ఆ పని ఆరంభించినారు ఆ యొక్క కలవలిసిలలో మీ త్యాగం చేసి మీ బిడ్డలు అనేక మంది రెండు సంవత్సరాల నుంచి ఆ మందిరాన్ని కడతానే ఉన్నారు ప్రభావ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటుక మోసుకొస్తున్నారు ఒక్కొక్కరు ఒక పునాది రావాలని మోసుకొస్తున్నారు ప్రభావ మేము కూడా అదే రీతిగా మోసుకొచ్చే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు మేము అది పేరే అది తీర్మానించుకుంటున్నాం చేతి పని గాని మందిరం కొరకు మేము ప్రయాసపడాల ప్రవ్వా మా ధనాని బిల్డింగ్స్ మీద వృధా చేయకుండా మనుషుల మీద మేము అది ఖర్చు పెట్టు లాగానే సేపడమని ప్రార్థిస్తున్నాం అటువంటి భాగ్యాన్ని మా కందరికి అనుగ్రహించి మీరు అక్కడ వారు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ